ఈశ్వరో గురాత్మీ మూర్తిభేదవిభాగిని వ్యోమవద్వ్యాప్తే దక్షిణామూర్తమ శ్రుతిస్మృతిపరా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదం శంకరంకరం గురు నమీ శంకరానందరుపాదాంబుజన్మని సవిలాసమోహ్రాహగ్రాసైకర్మణి ఓం సహనా సో భునత్తు సహ వీర్యం కర వహై తేజస్వినధీతమస్తు మావిషావై ఓం శాంతి శాంతి ఇది ఉన్నా ఉన్నట్లు ఏది మనకు తెలుస్తూ ఉన్నా ఏది కనిపించినా ఏది వినిపించినా దేనికి సంబంధించినటువంటి భావం మన మనసులో మెదిలిన అనిపించిన అవి ఏవైనప్పటికి కూడాను అవి ఉన్నవే ఉన్నవే తెలుస్తాయి లేనివి తెలిసేందుకు అవకాశం లేదు కాబట్టి ఏదైతే ఈ ప్రపంచంలో ఉందో అదే మనకు తెలుస్తూ ఉంది అయితే ఇలా తెలుసు ఉండి తెలుస్తూ ఉన్నవి ఎప్పుడూ ఉన్నవా లేక మధ్యలో వచ్చినవా అని మనం కాస్త దీర్ఘంగా ఆలోచిస్తే ఏవి ఉండినా ఏవి తెలుస్తూ ఉండినా అవి ఎప్పుడు ఉన్నవి కాదు ఒకప్పుడు లేకుండా ఇప్పుడు వచ్చి ఉన్నవి బాగా అర్థం చేసుకో ఒకప్పుడు లేకుండా ఇప్పుడు వచ్చి ఉన్నవి ఒకప్పుడు లేకుండా వచ్చి ఇప్పుడు ఉన్నాయి కనుక మరొకప్పుడు లేకుండా పోయేవి ఇవి ఈ ప్రపంచంలో మనకు అనుభవానికి అందుతూ ఉన్నాయి ఇలా అందేవి ఏవి సత్యమయ్యేందుకు అవకాశం లేదు ఫస్ట్ పాయింట్ ఎందుకని లేకుండానే వచ్చాయి కనుక సత్యమైతే ఎప్పుడూ ఉండాలి కనుక ఒకప్పుడు లేకుండా వచ్చినటువంటిది సత్యమయ్యేందుకు లేదు ఇప్పుడు ఉండినా ఒకప్పుడు లేకుండా పోయేటువంటిది సత్యం అయ్యేందుకు అవకాశం లేదు కాబట్టి ఏవైతే ఉన్నవో ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉన్నవో ఇవేబీ సత్యం కాదు ఎందుకంటే ఇవి వచ్చాయి గనక పోతూ ఉన్నాయి గనక ఓకే మరి వచ్చినవి అన్నప్పుడు ఆ వచ్చింది ఏదైనా కావచ్చు వచ్చింది ఏదైనా అంటే ఎప్పుడు వచ్చింది ఎక్కడొచ్చింది అని రెండు ప్రశ్నలు పడతాయి ఎప్పుడు వచ్చింది అని అంటే కాలం ఎప్పుడు అనేది కాలం ఎక్కడ వచ్చింది అని అంటే దేశం కాబట్టి ఏది వచ్చినా ఒక కాలంలో రావాలి ఒక దేశంలో కనిపించాలి లేదా వినిపించాలి లేదా అనిపించాలి కనుక దేశ కాలాదుల్లోనే వచ్చినవి వస్తూ ఉన్నాయి దేశ కాలాదుల్లోనే అగోచరం అయిపోతూ ఉన్నాయి అదృశ్యమవుతూ ఉన్నాయి కనుక దేశ కాలాదుల్లో ఏవైతే మనకు తెలుస్తూ ఉన్నావో ఆర్ దేశకాలాదుల్లో ఏవైతే ఉన్నావో ఇవి ఏవి సత్యమయ్యేందుకు అవకాశం లేదు మరి సత్యం కాకుండా మనకు తెలుస్తూ ఉండేటువంటి వాటికి ఏ దేశ ఆధారంగా ఆలంబనంగా ఉన్నావో ఈ దేశ కాలాదులు సత్యమా నెక్స్ట్ ప్రశ్న ఇవి కూడా సత్యం కాదు ఎందుకని ఇవి సత్యం కాదు ఇవి కూడా వస్తూ పోతూనే ఉన్నాయి కనుక కాబట్టి దేశమైనా కాలమైనా వచ్చిందే కనుక అవి పోతాయి కాబట్టి దేశ తెలిసేటువంటివి అన్నీ వచ్చినవే పోతూ ఉన్నవే దేశ కూడాను ఒకప్పుడు లేకుండా పోతాయి ప్రళయంలో దేశం ఉండదు కాలం ఉండదు కనుక దేశ కాలాదులు లేకపోయినా ఏదో ఉంది అస్థి ఖచ్చిత అట్లాగే సృష్టికి పూర్వం దేశ కాలాదులు లేవు అయినా ఏదో ఉంది అది ఉండబట్టే ఈ దేశ వచ్చాయి తత ఆకాశ సంభూత కాబట్టి దేశ కూడా సత్యమయ్యేందుకు అవకాశం లేదు దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతా ఉంది జగత్తు అనేది ఏదైతే మనకు తెలుస్తుందో జగత్తులో ఏవేవైతే మనకు తెలుస్తూ ఉన్నాయో ఇవి ఏవి సత్యం కాదు అని అనొచ్చా ఇప్పుడు ఎందుకని జగత్తులో ఉన్నవి ఏవి కూడాను దేశకాలాదుల్లో తెలుస్తూ జగత్ ఎక్కడ తెలుస్తుంది దేశకాలాదులతోనే తెలుస్తుంది లేకపోతే జగత్తు లేదు కనుక జగత్తు కూడా సత్యమయ్యేందుకు అవకాశం లేదు సహేతుకంగా ఆలోచించు మరి జగత్తు కూడా సత్యమయ్యేందుకు అవకాశం లేనప్పుడు జగత్తు ఏమిటి స్వామీజీ సత్యం కాదు మరేంటి తెలుస్తూ ఉంది కదా ఎస్ అది మిథ్య మిథ్య అంటే ఏంటి స్వతంత్ర మనుగడ లేనిది అంటే స్టీరియో టైప్గా పోవాల్సిన అవసరం మిథ్య అనగానే దేని మీద ఆధారపడి ఇదిగో స్వతంత్ర మనుగడ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ లేదు కాబట్టి మిథ్య ఉంది మీరు చెప్పిన పాయింట్ ఇంకేం మిథ్య ఇంకొక దాని మీద ఆధారపడి ఉంది కదా సో దానికి స్వతంత్రం మనుగడ లేదు దేని మీద అయితే ఆధారపడి ఉందో అది ఉంటేనే మిథ్య ఉంటుంది అది లేకపోతే ఉండేందుకు అవకాశం లేదు కనుక స్వతంత్రం అనుగడ లేదు ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ లేదు అది జగత్ కాబట్టి జగత్తుకి స్వతంత్రం మనగడలేదు దేశ కాలాదులకి స్వతంత్రం మనగడలేదు తెలిసేటువంటి వస్తు సముదాయం అనుభవాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటికి కూడా స్వతంత్రం మనుగడ కనుక ఇది సత్యమయ్యేందుకు అవకాశం లేదు ఒకటి ఎందుకని నశించిపోతూ ఉన్నాయి కనుక కొలప్సులు కనుక ఏదైనా అట్లా కానీ లేనిదని చెప్పడానికి అవకాశం లేదు ఎందుకంటే మన అనుభవానికి అందుతూ ఉంది కనుక కాబట్టి సత్తు కానీ అసత్తు కానిది మిథ్యాని మనం నిర్ణయం ఇలా చూసినప్పుడు జగత్తు జగత్తులోని విషయాలు దేశకాలాదులు అన్ని మిథ్య ఆకాశం ఏంటి అది కనెక్షన్ ఆకాశం ఏంటి సత్యవామి మిథ్య దేశం అంటేనే ఆకాశం దేశం అంటేనే ఆకాశం స్పేస్ కదా కాబట్టి ఆకాశం అనేది కూడా మిథ్య కారణం దానికి కూడా స్వతంత్రం అనుగడ లేదు సప్తమీదనే ఆధారపడి ఉంది భిన్నే వియత్సతి అయితే మనకు ఆకాశం కనిపిస్తూ ఉండవచ్చు అంతటా వ్యాపించినట్టుగా ఇలా చూసినప్పుడు ఆకాశం అనంతంగా ఉంది సర్వగతంగా ఉంది అని మనకు అనిపిస్తూ ఉండొచ్చు ఆకాశం సర్వత్రా వ్యాపించి ఉండొచ్చేమో కానీ ఇలా సర్వత్రా వ్యాపించి ఉండేటువంటి ఆకాశం బ్రహ్మమునందు వ్యాపించి ఉందా ఉందా బ్రహ్మము ఆకాశము కూడా ఉంది కారణం లేకపోతే ఇది ఉండదు దీని మనుగడికి ఏదైతే ఆధారం అయిందో అది సత్ ఆ సత్ అది బ్రహ్మం కాబట్టి బ్రహ్మం మీద ఇది ఆధారపడి ఉంది కనుక బ్రహ్మం ఉంది కాబట్టి బ్రహ్మము తాను ఉంది ఎప్పుడు ఆకాశం లేకపోయినా అలా ఉన్న బ్రహ్మము ఆకాశం ఉన్నది అను అనుకుంటే ఆకాశంలో కూడా బ్రహ్మమే ఉన్నది కారణం ఉన్న సత్యం అదే గనక దీనికి ఆధారమైంది అదే గనక ఆలంబనం అదే గనక కాబట్టి ఆకాశంలో కూడా బ్రహ్మం ఉంది కానీ బ్రహ్మములో మాత్రం ఆకాశం వ్యాపించి ఉండలేదు అందువల్ల ఇది ఏకదేశ స్థ ఏకదేశాక్ ఇక్కడ వదిలాం మనం అంటే అల్పవ్యాప్తి కలిగి ఉందే కాని సర్వవ్యాప్తి లేదు బ్రహ్మమునకు సర్వవ్యాప్తి ఉంది ఆకాశానికి అల్పవ్యాప్తి అది ఎంతైనా విస్తరించి ఈ ప్రపంచం అంతా ఉంది కానీ బ్రహ్మంలో మాత్రం అది వ్యాపించి ఉండేందుకు అవకాశం లేదు కనుక ఆకాశం ఉన్నది అంటే దాంట్లో వ్యాపించి ఉండేటువంటి బ్రహ్మం ఉండడం వల్లనే ఉంది కానీ ఆకాశం లేకపోయినా బ్రహ్మం మాత్రం సుస్థిరంగా ఉంటుంది ఎందుకని అది సత్యం కనుక దిస్ ఈజ్ వెరీ క్లియర్ ఇకపోతే ఆకాశం కూడా మెచ్చే బ్రహ్మం సత్యము అనేటువంటిది మనకు అర్థమైనప్పుడు ఈ జగత్ ఏదైతే ఉందో ఇది కూడా మిత్యే కదా స్వతంత్ర లేదు కనుక సో జగత్తు కూడా మిత్యే కనుక ఈ జగత్తు బ్రహ్మం మీద ఆధారపడి ఉంది బ్రహ్మాశ్రయ ఒకవేళ బ్రహ్మం కనుక లేకపోతే జగత్తు ఉండదు ఉండడానికి అవకాశం లేదు దీనికి స్వతంత్ర పనుగడ లేదు కనుక కాబట్టి జగత్ లేకపోయినా బ్రహ్మం ఉంటుంది జగత్తు బ్రహ్మమునందు లేదు కానీ బ్రహ్మము జగత్తునందు కూడా కాబట్టి ఏది ఉండడం వల్ల జగత్తు జగత్తుగా తెలుస్తూ ఉందో ఏది ఉండడం వల్ల దేశ కాలాదులు తెలుస్తూ ఉన్నావో ఏది ఉండడం చేత దేశ కాలాదులలో సమస్తం అని అనుభవానికి అందుతూ ఉందో అంటే అది బ్రహ్మం సత్ సత్ సత్ ఇది వియత్ ఏదైతే మనం అనుకుంటూ ఉన్నామో దానికన్నా భిన్నమైనటువంటిది ఒకసారి మీరు ప్రతిజ్ఞ కనుక చూస్తే శ్లోకాలు చక్కచక్క నడిచిపోతాయి ఇదే మీకు అర్థం కాదు ప్రతిజ్ఞ చూస్తే ఏమని ప్రారంభమయ్యా సదద్వైతం అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే సత్ అద్వైతం ఏకమేవా అద్వితీయం బ్రహ్మ కాబట్టి సత్ అద్వైతం రెండు ఇది ఎక్కడి నుంచి వచ్చింది చాందోగ్యం నుంచి మనకు వచ్చింది ఏకం సత్ అనేటువంటి చోట నుంచి వచ్చింది సదేవ సౌమ్య ఇది మగ్ర అద్వితీయం బ్రహ్మ అది మనకు ఎస్టాబ్లిష్ కావాలి ప్రతిజ్ఞ అది సదద్వైతం సత్ అద్వైతం సత్ ఏదైతే ఉందో సదేవ సౌమ్య అది ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అది కనెక్షన్ సదేవ సౌమ్యేదం ఏకమే అద్వితీయం బ్రహ్మ ఏకమే అద్వితీయము తత్ సదేవ అది సత్ అద్వైతం సద్ద్వైతం సో సద్వైతం శ్రుత ఎత్తత్ ఎత్తత్ శ్రుతం ఏదైతే చాందోగ్యంలో వినిపించిందో అది ప్రతిజ్ఞ బాగా గుర్తుపెట్టుకోండి సదద్వైతం సత్ అద్వైతం ఏదైతే ఉందో శ్రుత ఎత్తత్ పంచభూత వివేకత బోధుం శక్యం తత భూతపంచకం ప్రవిష్యతం ఈజ్ ద ఫస్ట్ శ్లోక ఓకే కాబట్టి ఏదైతే సత్ అద్వైతము అని అన్నాము ఆ సత్పదార్థం సత్యం అద్వైతం శ్రుత ఎత్తత్ ఏదైతే వినిపించిందో చాంద్రజ్ఞలో తత్ అది పంచభూత వివేకత ఈ పంచభూతాల్ని ఏవైతే జ మిథ్యం అది తమాష మనకు కావాల్సింది సత్యం మిథ్యని వివేచించడం వల్ల సత్యం తెలిసిపోతూ ఉంది బ్యూటిఫుల్ సంబంధమే లేదు అసలు మిథ్యం తెలుసుకుంటే సత్యం అంటే తెలుస్తుందని అది బోధన విధి క్లియర్ కనుక పంచభూత వివేకత బోద్ధుం శక్యం పంచభూతాల వల్ల తెలుస్తుందని కాదు పంచభూత వివేకాన్ని గనక గురువు బోధిస్తూ ఉంటే శక్యం అదిను నువ్వు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది ఏది సదద్వైతం ఏకమేవ అద్వితీయం బ్రహ్మ తతర్ ఫార్ ఈ కారణం చేత భూతపంచకం ప్రవివిచ్ఛ్యత ప్రకర్షణ కాబట్టి ఈ భూతపంచగాన్ని గురించి మనం విచారించాల్సినటువంటి అవసరం ఉంది అంటూ ప్రారంభమయ్యాడు అది ఫస్ట్ శ్లోక చివరికి అది ఎస్టాబ్లిష్ అయిపోవాలి కాబట్టి ఇప్పటి మనం వియత్త వరకు వచ్చాం అంటే ఆకాశం వరకు వచ్చాం అనేక కోణాల్లో చూస్తూ వచ్చాం ఆకాశాన్ని తీసి ఇప్పుడు ఆకాశం లేదు సరేనా ఎందుకని లేదు స్వామీజీ అది ఉండినా ప్లీజ్ అక్కడ అది ఉండినా ఉన్నట్లు ఉండినా దానికి ఆధారమైనటువంటిది ఏదో ఏదైతే ఆధారంగా తెలుస్తూ ఉందో అదే సత్యంగాని ఆకాశం సత్యమయ్యేందుకు అవకాశం లేదు కాబట్టి ఆకాశ అస్థి వాయు అస్థి అగ్ని అస్థి జలం అస్థి అన్నప్పుడు ఆ అస్థి ఏదైతే ఉందో అది దేనికి సంబంధించింది అని అంటే సత్పదార్థానికి అద్వైతానికి సంబంధించింది కానీ మరొకదానికి సంబంధించింది కాదు ఈ విధంగా ఆకాశాన్ని తొలగించిన తర్వాత ఆకాశం ఉంది కానీ మిథ్య అది లేకపోతే ఇది లేదు కానీ ఇది లేకపోయినా అది ఉంది గనక వివేకం చేసినప్పుడు ఎప్పుడు ఉండేది అదే గనక అదే సత్యం గనక అదే జ్ఞానం గనక అదే అనంతం గనక ఈ వివేకం ఎందుకు పంచబోత వివేకం అంటే ఆకాశం ఏదైతే ఉందో అది సత్యము కాదు అని బుద్ధిలో నుంచి తొలగించడానికి దాన్ని బుద్ధిలో తొలగించేస్తూ ఉన్నాం బాగా అర్థం చేసుకోండి ఇప్పుడు ఈ ప్రపంచంలో మనకి ఏవైతే కనిపిస్తున్నావో ఇవన్నీ సత్యంగా మన బుద్ధిలో స్థిరపడిపోయి ఉన్నాయి ఏది చూస్తే సత్యం వాయువు వాయువు సత్యం జలం ఉంటే జలం సత్యం పృథివీ ఉంటే పృథివీ సత్యం ఇవి మార్పు చెందుతూ ఉండినా ఏదో ఒక రూపంలో ఉన్నాయి కదా అనుకుంటుంటాం పరిణామం కానీ ఈ పరిణామశీలమైనటువంటి జగత్ ఏదైతే ఉందో ఇది మిథ్య అనేటువంటిది దృఢంగా నిలిచిపోతే అవి ఉన్నాయనుకోండి ఇది మరుగన పడిపోతూ సత్యం అది లేనివి ఉన్నట్లు కనపడుతున్నాయి కనుక ఉన్నది లేనిట్లుగా ఉంటుంది ఇది పోయి కనుక ఎప్పుడైతే నీకు ఎవాపరేట్ అయిపోతాయో అవి నీ బుద్ధిలో నిలిచే అవకాశం లేదు ఎట్లా వాటిని తొలగించుకుంటూ పోవాలి అనే దాంట్లో మనం కాశాన్ని చూచాము వాయు విషయం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆకాశంలో అస్తి శబ్దం ఏదైతే ఉందో అది బ్రహ్మము కాబట్టి ఆ బ్రహ్మము ఉండడం వలనే ఆకాశము ఉన్నది అస్థి లేదనుకో ఆకాశానికి స్వతంత్ర మనుగడ లేదు గనక ఆకాశం లేనేలేదు మిథ్య క్లియర్ వాయు రస్థితి సద్భావ సతో వాయు పృథక్ నిస్తత్వత మాయా స్వభావో వ్యోమగోధ్వని ఇది మనం చూసింది ఇప్పుడు ఇప్పుడు కనెక్షన్కి ఒక్కసారి అర్థం చేసుకోండి వాయురస్తి సద్భావస్తి ఇది అది సెంటెన్స్ ఆకాశ అస్థితి ఇదే వివేచం వివేకం అంతా ఇక్కడే జరగాలి వాయు అస్తి ఇది వాయురస్తితి వాయు అస్తి వాయు ఉంది వాయు ఉంది అనేటువంటి వాక్యములు వాయు అస్తి అగ్ని అస్తి ఇత్యాది వాక్యసూ సత్ అనువృత్తం ఓకే అనుశ్యుతం సత్ అనువృత్తం చూచాం ఇది అంటే ఏంటి సత్ దీంట్లో ఉంది వాయు అస్తి వాయువు ఉన్నది అన్నప్పుడు ఆ ఉన్నది దేనికి సంబంధించింది అంటే వాయువుకి సంబంధించింది కాదు వాయువుకు సంబంధించింది అయితే అది ఎప్పుడూ ఉండాలి వాయువు అసలు సృష్టిలోనే పంచభూతాల్లోనే వాయువు ఏకదేశాక్ చంద్రబానులోనే లేదు వాయువు అందుకని ఇక్కడ నుంచి సిలిండర్లు పట్టుపోయేది అర్థమవుతుంది ఇప్పుడు కాబట్టి అది సత్యం అవకాశం లేదు కానీ సత్యం ఏదో ఆ శబ్దం వినపడతా ఉంది అస్తి ఉంది ఆ ఉంది ఏది అది మాత్రం వాయు అయ్యేందుకు అవకాశం లేదు కానీ అది ఉండడం వల్లనే వాయువు ఉంది అస్తి అస్థి ఇది ఆ వాయువు ఉన్నది అనే దాంట్లో ఇది ఆ అస్థి ఇది సద్భావ ఆ సత్కు సంబంధించినటువంటి భావం సద్్రూపం కాబట్టి వాయువు ఉన్నది ఊరికే అంటున్నా ఏదైనా తీసుకో ఇదిగో మైకు ఉన్నది అంటే మైకు మిథ్య ఉన్నది సత్యం ఆ ఉన్నది ఏదో అది బ్రహ్మం అర్థమవుతుంది ప్రతి దాంట్లో అయితే ఏదైనా ఒకటి ఉంది అని అంటే ఆ ఉన్నది దేనికి సంబంధించింది అంటే సత్యానికి సంబంధించింది కనుక వాయు అస్తి ఇది సద్భావ సద్రూపం సత్తుకు సంబంధించినటువంటిది సత వా పృథక్ క్రితే సతహ ఆ సత్పదార్థం నుండి కనుక చూడతాం మాష ఆ సత్పదార్థాన్ని వాయు వాయువు నుండి పృథక్ వేరు కృతే చేస్తే వేరు చేస్తే కాబట్టి ఈ సత్పదార్థాన్ని వాయువు నుండి కనుక వేరు చేశామనుకోండి నిస్తత్వ రూపత మాయా స్వభావ నిస్తత్వ రూపత అంటే సత్ కానిటువంటిది నిస్సత్ అది నిస్తత్వ అంటే అసత్ అసద్రూపం వాయువు అస్థి అన్నప్పుడు బాగా అర్థం చేసుకోండి నేను అర్థమైనట్టే ఉంటుంది అది వచ్చిన బాధ వాయు అస్థి అన్నప్పుడు అస్థి బ్రహ్మకు సంబంధించినటువంటి విషయం సత్పదార్థానికి అది ఉంటే వాయువు అనేది ఉంది ఈ రెండిట్లు వేరు చేసినప్పుడు అస్థి అనేది కనుక దీనికి దూరం అయితే వాయు అనేది మాత్రం మిగలడానికి అవకాశం లేదు పృథక్ క్రితే పృథక్ క్రితే వాటిని కనుక వేరు చేసినట్లయితే నిస్తత్వరూపతయా అప్పుడు ఏంగా ఉంటుంది తెలుసు అది ఏంగా ఉంటుంది చెప్పండి మిథ్య మిత్ అదే అది అసత్ నిస్తత్వ రూపతయ ఇది మాయాస్వభావ అది మాయా స్వభావం కాబట్టి ఏదైతే మిథ్యగా తెలుస్తుందో బ్రహ్మమును తొలగించిన తర్వాత ఏదైతే మిథ్యగా తెలుస్తూ ఉందో వాయువు అంటూ ఇంతవరకు తెలిసింది బ్రహ్మమును తొలగిస్తే మిత్ ఆకాశం అంటూ ఇంతవరకు తెలిసింది బ్రహ్మమును తొలగిస్తే మిత్ అయిపోతుంది జగత్తని ఏదైతే తెలుస్తూ ఉందో బ్రహ్మమును కనుక తొలగిస్తే మిర్చి ఇది మాయాస్వభావ ఏది వాయువులో వ్యోమగ ధ్వని ఇది పాయింట్ శబ్దం ఉంది చూచారా వాయువులో నేను బాధితుంది వాయువు అస్థి అన్నప్పుడు ఆ అస్థి వచ్చేసి బ్రహ్మం బ్రహ్మం తీసేస్తే మాయా కమా నంబర్ వన్ బ్రహ్మం నంబర్ టూ మాయా తర్వాత ఆకాశం కదా అది వాయువులో ఎట్లా ఉందో తెలుసా వ్యోమగో ధ్వని ధ్వనిహి శబ్దం ఏదైతే ఉందో వాయువు శబ్దం నేను చూపెట్టాను కదా మీకు శబ్దాలు ఇప్పుడు పోతా ఉందనుకో గాలి అంటబోద్దు కదా ఇట్స్ అ సౌండ్ ఈ సౌండ్ దేనికి సంబంధించింది అని అంటే ఉన్నది అనేది బ్రహ్మముకు సంబంధించింది లేనిది అనేటువంటిది మాయకు సంబంధించింది ధ్వని ఏదైతే ఉందో ఆకాశానికి సంబంధించింది శబ్దగుణం గనక క్లియర్ ఈ మూడు ఉన్నాయి తర్వాత మళ్ళీ అగ్నికి వచ్చామనుకోండి నాలుగవుతాయి అంతేనా జలంకొస్తే ఐదవుతాయి పృథివీకి వస్తే అన్నీ తొలగించడం కోసమే ఉంటాయి తగిలించిన కోసం ఏం లేదు ఇక్కడ తగిలించినట్టుగా ఉన్నా తొలగించేయడమే తర్వాత ఇక్కడ పూర్వపక్షి క్వశ్చన్ అయ్యా ఆకాశ అస్తి ఇది ఆకాశం ఉన్నది అని చెప్పినప్పుడు సత్ అనుగచ్చతి కదా ఆకాశం ఉంది అన్నప్పుడు ఆ ఏదో ఆకాశం ఉండకూడా ఉందా తెలి లేదా అనువృత్తం అనుగచ్చతి దాంట్లో అది ఉంది అది ఉంటేనే ఇది అంటే తెలుస్తూ ఉంది అట్లాగే ఇప్పుడు వాయువులో వాయువుకి ఇప్పుడు ఆకాశం అయిపోయింది మీకు అర్థమైపోయింది వాయువు దగ్గరకు వచ్చాం వాయువు దగ్గరకు వచ్చినప్పుడు కూడా అట్లాగే చెప్పాలి మీరు ఏమని అయ్యా అది ఉండడం వాయుహో అస్థి అన్నప్పుడు వాయువు ఉంటే ఉన్నది అన్నప్పుడు బ్రహ్మం ఉంటేనే వాయువు ఉంది బ్రహ్మం తీసేస్తే ప్రతకృతే అప్పుడు మాయ ఉంటుంది కాబట్టి బ్రహ్మము మాయ వాయువు అని చెప్పాల మధ్యలో ఆకాశాన్ని తీసుకువచ్చారు ఆకాశాన్ని ఎందుకు తీసుకొని రావాల్సి వచ్చిందంటే శబ్దం ఉంది కనుక వాయువుకి వాయువులో స్వత స్వీకీయ స్వకీయ గుణం స్వకీయ గుణం అది తీసుకోండి స్వకీయ గుణం తన యొక్క సహజ స్వభావం శబ్దం కాదు శబ్దం ఆకాశానికి సంబంధించింది మరి ఈ వాయువులో ఆకాశం ఎప్పుడైతే కనిపిస్తుందో ఇది దానికి సంబంధించింది కనుక అది ఇందులో ఉంది అని మీరు చెప్తున్నారు ఓకే ఇది కరెక్టేనా ఎస్ ఎస్ సత్సత్వం సత్తత్వం వాయు అపి అనుగచ్చతి అనువృత్త ఇప్పుడు ఆకాశం కూడా దీంట్లో ఉందని చెప్తున్నావు కదా అప్పుడేమవుతుంది తమస్ ్రహ్మము మాయాకషము చెప్పేది ఏంటంటే నెక్స్ట్ సతోనువృత్తి వ్యోమ్నో నీతిపురే రి వ్యోమానువృత్తిరథునా కథం నవ్యాహత వచ ఏమయ్యా ఇదంతా పరస్పర విరుద్ధంగా లేదా మీరు ఇంతవరకు మాట్లాడిందని పూర్వపక్షి యాక్చువల్గా మనకు అక్కడ అబ్జెక్షన్ రైజ్ చేసేటువంటి పూర్వపక్షి కనిపించకపోయినా విద్యారణ్య స్వామి పూర్వపక్షి మాట్లాడేదాన్ని మనకు విమీపిస్తూ ఉన్నాడు ఇక్కడ అబ్జెక్షన్ వస్తూ ఏంటంటే నీ వాక్యంతో నువ్వే విభేదిస్తున్నావు కదా అంటాడు నేను ఎక్కడ విభేదించానయ్యా ఇదిగో సతహా సతహా అనువృత్తి సర్వత్ర సతహ అనువృత్తి సర్వత్ర సర్వత్ర అన్నప్పుడు అంతట అంతటా అంటే ఏంటి ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో అన్ని భూతాలలో ఆకాశము వాయువు అగ్ని జలము పృథివి వీటన్నిట్లో కూడాను సర్వత్ర సతహ సత్పదార్థం ఏదైతే ఉందో అది అనువృత్తి అనుగచ్ఛతి అనుస్్యూతం వాటన్నిట్లో అది ఉంది అంతే కదండి ఆయన అది ఉంటేనే కదా ఇది ఉందని చెప్తావు నువ్వు ఇప్పుడు ఐదు భూతాల్లో ఏ భూతం ఉందని నువ్వు చెప్పినా భూమి ఉన్నది అంటే ఆ ఉన్నదనేటువంటి దానికి సంబంధించింది కనుక అది ఉంది కాబట్టి వీటన్నిట్లో కూడా నువ్వు సర్వత్రా కూడాను అది ఉంది సతహా అనువృత్తి సర్వత్ర ఇక్కడ వరకు బాధలేదు వ్యోమ్నో నేతి ప్రేరితం అది వ్యోమ్న ఇది పురేరితం పురా ఈ రితం పురా ముందు పురాక్ పురా సార్ మేము మర్చిపోయామనుకుంటున్నారేమో మేము మర్చిపోవడానికి శృతి మందిరంలో కింద కూర్చొని ఉండేవాళ్ళం కాదు పైన కూర్చొని ఉండేవాళ్ళం అర్థమవుతుంది పురా ఇంతకుముందు చెప్పుండవు ఒక మాట అదేం మేము మర్చిపోలే నువ్వు మర్చిపోయావనుకొని ఇది మాట్లాడుతున్నావు ఇప్పుడు కనుక సత్ ఏదైతే ఉందో అన్ని భూతాల్లో కూడాను అనుస్యూతమై ఉంది కానీ వ్యోమన ఆకాశము లేదు సీ ద పాయింట్ ఆకాశము ఎందుకని ఆకాశం కనుక ఉండదంటే మాత్రం ఇంకా జగన్మితి అనేది మనం ఎస్టాబ్లిష్ చేయలేం చెప్తాను ఆకాశం అనేది లేదు అని నువ్వే చెప్పావయ్యా అంటాడు నేను ఎప్పుడు చెప్పానయ్యా పురే పుర పురేరితం పురా ఈరితం ఇంతకుముందు నువ్వు చెప్పు ఉండవు వస్తాను అన్నమాట కాబట్టి ఇంతకుముందు చెప్పావు అట్లా ఎక్కడ చెప్పాడు నేను చెప్తాను మీకు కూడా ఏమైనా జ్ఞాపకం ఉంటుందేమో చెప్తాను తెలిసి ఉంటే చెప్పండి వ్యోమానువృత్తి రథున వ్యోమానువృత్తి రథున వ్యోమానువృత్తి అధునా కథం నవ్యాహతం వచ అది పాయింట్ ఇప్పుడు ఏంటంటే చెప్పేది అయ్యా అన్నిట్లో కూడా అన్ని భూతాల్లో కూడా సత్తు ఉంది కానీ ఆకాశం మాత్రం అన్నిట్లో లేదు సత్తు మాత్రం అన్నిట్లో ఉంది అని నువ్వు ఇంతకుముందు చెప్పున్నావు ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే వ్యోమానువృత్తి అధునా వ్యోమానువృత్తి రథున వ్యోమానువృత్తి అధున ఇప్పుడు నావ్ అధున అంటే నవ్ ఇప్పుడు అధునా వ్యోమ ఆకాశము అనువృత్తి అనుస్్యూతం ఇప్పుడేమంటున్నావు అంటే అన్నిట్లో సత్తు మాత్రమే ఉందని ఇంతవరకు చెప్పిన వాడివి ఇప్పుడు ఆకాశం కూడా ఉంటుంది అంటున్నావు ఇంతకుముందు ఏమో ఆకాశం ఉండదు ఉయోమనే నేతి అని ఇంతకుముందు చెప్పావు పురే రీతం పురా ఈ అట్లా చెప్పావు ఇప్పుడు ఆకాశం ఉంటుంది అంటున్నావు ఆకాశం ఉంటుందే చెప్పు ఇప్పుడు నువ్వు చెప్పేదాని ప్రకారం ఉంటుంది నిజంగా ఉందే అయితే అక్కడ స్టేట్మెంట్ తప్పైపోతుంది ఎక్కడయ్యా ఎక్కడ చెప్పాను శ్లోక నెంబర్ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ సెవెన్ ఇప్పుడు మనం ఎయిటీ వన్లో ఉన్నాం అరవై ఏడులో చెప్తారు చూడండి భిన్నే వియత్సీ శబ్దభేదాత్ బుద్ధేశ్య భేదత చూచారా భిన్నే అవి డిఫరెంట్గా తెలుస్తున్నాయి విభేదం దేనికి వియత్సీ వియత్ ఆకాశము సతీ సత్ సత్ పదార్థం కాబట్టి సద్భావానికి ఆకాశానికి భిన్నే భిన్నము ఇది అది వేరు దేన్ని బట్టి చెప్తావయ్యా శబ్దభేదాత్ ఒకటి నామం చూడండి ఆకాశము అభిధానం అభిధానం ఆకాశము ప్రతీతి మైండ్లో ఆకాశం వస్తుంది ఘట అభిధానం మనసులో ప్రతీతి ఘట రూపం కాబట్టి ఆకాశ అని వచ్చినప్పుడు ఆకాశరూపం వస్తుంది సత్ అన్నప్పుడు సద్భావం వస్తుంది ఆకాశభావం రాదు కాబట్టి భిన్నే వియత్సతి శబ్దభేదాత్ ఆకాశము సత్ వియత్ సత్ ఈ రెంటికి భేదం నా మూలో తెలుస్తూ ఉంది అట్లాగే ప్రతీతిలో కూడా తెలుస్తూ ఉంది బుద్ధేచ్ఛ భేదత బుద్ధిలో కూడాను ఈ భేదం తెలుస్తూ ఉంది కాబట్టి వాయువాదిషు అనువృత్తం సత్ సత్ వాయువాదిషు వాయువు మొదలైనటువంటి అన్ని భూతాల్లో కూడాను సత్ అనువృత్తం కాబట్టి సత్ అన్నిట్లో ఉంది ఎక్కడ ఏది ఉండినా అందులో సత్తుంది నా వ్యోమేతి ఇది భేదీహి కానీ ఆకాశం మాత్రం లేదు అని చెప్పావు కదా అరవై శ్లోకంలో అరవై ఏడో చెప్పి ఇప్పుడు ఆకాశం ఉంది అని అంటూ ఈ రెండు పరస్పరం భిన్నంగా తెలుస్తూ ఉన్నాయి కనుక కథం వచహ నవ్యాహతం తవ వచహ తమరు చెప్పినటువంటి మాటే నవ్యాహతం కథం భేదం లేకుండా ఉందా ఏంటి చూడు ఎంత భేదం కనపడతా ఉందో హతం అంటేనే కొట్టబడింది అర్థం వ్యాహతం అంటే బాగా శుభ్రంగా కొట్టబడింది అర్థం దీనికి దానికి సంబంధమే లేదు ఈ రెండు కాంట్రడిక్షన్ కాదా అని అడుగుతాడు ఎందుకనం టైతున్నాయి ఆకాశానికి వ్యాపకత్వం ఉంది ఎందుకదా వాయువుకి లేదా వ్యాపకత్వం వాయువుకి కూడా వ్యాపకత్వం ఉంది ఎంత వ్యాపకత్వం ఉందంటే ఆకాశం అంత వ్యాపకత్వం దీనికి లేదు దానికి అధిక వ్యాపకత్వం ఉంది దీనికి అల్పవ్యాపకత్వం ఉంది అంతే ఇంకేమీ లేదు దీనిని ఏకదేశ వ్యాప్తిత్వం అన్నాం ఏకదేశాక్ కదా ఏకదేశ స్థా ఒక దేశంలోనే ఉంది అంటే ఒక ప్రదేశం దేశం అంటే ప్రదేశం భారతదేశం అని కాదు ఒక ప్రదేశం అని అర్థం దేశ శబ్దానికి ప్రదేశం స్పేస్ కాబట్టి ఒక పే స్పేస్లోనే ఇది మనకు తెలుస్తూ ఉంది అంతటా లేదు కాబట్టి సద్వస్తుని ఇదింతమాషా సద్వస్తుని ఏకదేశస్థ మాయ అవునా సద్వస్తువులో ఒక ప్రదే ఒక దేశంలోనే మాయ అంటే అల్పవ్యాపిత్వం అంతేనా ఒకవేళ మాయే గనక సద్వస్తువు అంత వ్యాపకమైపోయి ఉంటే ఇంకా సద్బ్రహ్మ నాయ ఇంక ఉండేది మాయే ఇంక మాయలో పడి ఉండడం ఆల్రెడీ పడి ఉండవు మళ్ళీ కొత్తది అవసరం లేదు కాబట్టి ఏకదేశ దీనికి ఏం చెప్పాడు స్నిగ్ధ మృదేవా కాబట్టి ఇక్కడ అప్పుకో రావాలవన్నీ కాబట్టి మట్టిలో నుంచి మనం కుండ తయారు చేసినా ఏ మట్టి ఆ మట్టి నువ్వు తయారు చేయలేవు ఎక్కడైతే బంకమన్ను ఉంటుందో బంకమన్నుతోనే తయారు చేస్తావు కాబట్టి కుండ కార్యం ఏదైతే తయారైందో అంతటా బంకమన్ను నుంచి వచ్చిందో సృష్టి ఏదైతే ఉందో ఆ బ్రహ్మచైతన్యములో అంతటా ఇది ఉండి కాదు ఒక భాగం నుంచే వచ్చింది కనుక ఏకదేశస్థ మాయా అది సద్వస్తువుని కాబట్టి సద్వస్తువులో ఏకదేశస్థ మాయా త మాయలో ఏకదేశస్థ ఆర్ ఏకదేశగం వియత్ త్రాపి ఆ కూడాను అవి త్రాపి ఏకదేశస్థ వాయు చూడు తగ్గిపోతూ ఉండదు అది అల్పవ్యాపత్వం వ్యాప్తిత్వం ఇక్కడి నుంచి కొడితే ఎగిరిపోతుంది బ్రహ్మసత్యం జగన్ మిత్ర తెలిసిపోద్దు వచ్చేస్తానం అల్పవ్యాప్ వ్యాప్తిత్వం వస్తుంది కాబట్టి వ్యాపకం లేదని చెప్పడం లేదు ఆకాశం సర్వత్రా వ్యాపించింది వాయువు కూడా వ్యాపించి ఉంది ఆకాశానికి అధిక వ్యాప్తి ఉంది వాయువుకి అల్పవ్యాప్తి ఉంది అది ఇంకేం లేదు ఏకదేశాక్ కాబట్టి ఇప్పుడు చెప్పు వాటి పాయింట్ ఏంటంటే నువ్వు చెప్పిన రెండింటిలో మాకేం భేదన లేదు ఏది వాయు అస్థితి అన్నప్పుడు వాయువు ఉంది అంటే అస్థి బ్రహ్మమునకు సంబంధించింది సత్ ఓకే సత్ పృథక్తే దీన్ని వేరు చేసినప్పుడు మాయ ఉంటుంది అంటున్నావు మిథ్య కదా అది కూడా ఓకే అయితే ఇంకేంటి అన్ని ప్రాబ్లం ఆకాశం ఏంటి శబ్దం అంటే అల్ప అల్పవ్యాపిత్వం ఏదైతే ఉందో అల్ప అల్పవ్యాప్తి అధిక వ్యాప్తి కలిగింది దీంట్లోకి ప్రవేశించడానికి లేదు ప్రవేశిస్తే డేంజర్ చెప్తా కనుక ఇప్పుడు ఇంతకీ ఏముండవాడు మూడుండ ఎంటావా పోని శబ్దగుణం వచ్చింది కదా శబ్దగుణము సత్తుకు సంబంధించిందే ఫస్ట్ పాయింట్ శబ్దగుణం సత్తుకు సంబంధించిందే సెకండ్ మాయకు సంబంధించిందే థర్డ్ ఆకాశానికి సంబంధించింది అది కదా వ్యోమగా ధ్వని ఆకాశానికి సంబంధించింది అంటే ఆకాశం ఉంది కదా ఎక్కడ వాయువులో మరి ఆకాశం వాయువులో ప్రవేశించలేదు సత్తు మాత్రమే అనువృత్తం నా వ్యోమేతి అని నువ్వు అరవై శ్లోకంలో చెప్పావు కదా అనింటికి భేదం కదా చూడండి కాబట్టి నీ వచనంతో నీ వాక్యంతో నువ్వే విభేదిస్తూ ఉన్నావు వాట్ యు సే దర్ ఇస్ కాంట్రడిక్షన్ నో సార్ సార్ లేదండి కాంట్రడిక్షను లేనే లేదు ఎందుకు లేదు నువ్వు అర్థం చేసుకోలేదు కనుక నీకు అర్థం కాలేదు నేను చెప్పడంలో ఉండేటువంటి నీకు తెలిసి రావడం లేదు మళ్ళీ చెప్తున్నాను వినా అక్కడ ఏమిటో జరిగేది చిద్రానువృత్తి పూర్వోక్తిరథునాయం శబ్దానువృత్తిరేక్త వచసోవ్యాహతి కుత అది ఎక్కడుందరాస్ట్ లైన్ చూడండి కథం నవ్యాహతం వచ ఇంత ముందు నీ మాటల్లో వ్యాహతం ఉంది కదా విఘాతం ఉంది కదా కాంట్రడిక్షన్ ఉందా లేదా అని అడిగాడు కథం ఎట్లయ్యా ఇది అర్థం చేసుకోవాలా అని ఇప్పుడు అంటున్నాడు ఎక్కడుందా కుత వాడు కథం అంటే ఇదను కుత ఎక్కడుందో నాకు అర్థం కాదు లాస్ట్ లైన్ వచసో వ్యాహతిహి కుతహ వచసహ వాక్యం వచసహ వ్యాహతి ఆ విభేదం ఏదైతే ఉందో వ్యాఘతం ఏదైతే ఉందో అది కుత ఎట్లా వచ్చింది నాకు అర్థం కావడం అంటున్నాడు సిద్ధాంతి ఎందుకని చూడు ఛిద్రానువృత్తి ఛిద్ర అంటే ఆకాశం తెలుసు కదా అనువృత్తి అనువృత్తి అంటే అనుసూతం దాంట్లో ఉండడం దేంట్లో దేంట్లో ఉండేది ఛిద్రానువృత్తి వాయువులో ఛిద్రానువృత్తి న ఇతి అది ఛిద్రానువృత్తి కాబట్టి ఆకాశం అంటే ఆకాశంలో వాయువు లేదు అని నేను ఏదైతే నీకు అరవై ఏడవ శ్లోకంలో చెప్పానో వాయువాదిషు అనువృత్తం సతు నతు వ్యోమేతి అని ఏదైతే చెప్పానో అదే సార్ ఇది ఛిద్రానువృత్తి అంటే ఆకాశము అనుశ్యుతమై ఉండడం అనేటువంటిది నీ పూర్వోక్తి పూర్వోక్తి రథునా పూర్వోక్తి అధునా పూర్వోక్తి అంటే పురేరితం సేమ్ అదే గతంలో నేను చెప్పాను కాదన్నా లేదా ఇప్పుడు ఏమన్నా నేను కాంట్రడిక్ట్ చేస్తా కదా నీకు ఎక్కడొచ్చింది కాంట్రడిక్షన్ పురోక్తి పురా ఉక్తి పురా ఈరితం పురా ఉక్తి చెప్పాను అధునా చూడండి సేమ్ పాయింట్స్ మళ్ళీ అదే మాటలు అధునా ఇప్పుడు అంటావా తూఇ అధునా తు ఇయం అధునా థ్వియం శబ్దానువృత్తి ఏవ ఉ శబ్దానువృత్తి రేవోక్త సంధి శబ్దానువృత్తి ఏవ ఉక్త ఇప్పుడే ఉన్నాను నేను అయ్యా దాని యొక్క శబ్దము శబ్దానువృత్తి ఆ శబ్దము ఇందులో ఉంది ఆకాశంలో ఉండేటువంటి శబ్ద గుణము ఇందులో ఉంది అని అన్నాను ఎక్కడుంది వ్యాఘాతం అంటాడు ఎక్కడుంది ఇక్కడ డిఫరెన్స్ అయ్యా శబ్దగుణం ఇక్కడ ఉన్నప్పుడు శబ్దం ఉన్నట్టే కదా నో శబ్దము గుణం ఆకాశము యొక్క గుణం శబ్దం ఆకాశము ఉన్నది అని అన్నప్పుడు ఆకాశం యొక్క స్వరూపం ఉందని అర్థం ఆకాశం యొక్క స్వరూపం లేదు అని నేను అరవై శ్లోకంలో చెప్పాను ఆ మాటకే ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాను ఇప్పుడు నేను ఆకాశం అందులో నేను చెప్పలేదు బాగా చూసుకో ఆకాశము యొక్క గుణం అది ఏది శబ్దం ఆకాశ గుణం ఉంది అంటున్నాను స్వామీజీ ఆకాశం స్వరూపం ఏమిటి స్వామీజీ చెప్పండి అది అవకాశ దాతృత్వం అవకాశ ప్రదాతు ఆకాశహ కాబట్టి అవకాశ దాతృత్వం కాబట్టి అవకాశాన్ని ఇచ్చేది ఆకాశ దాని స్వభావం అది అండర్స్టాండ్ అది ఇందులో ఉందని నేను ఎక్కడ చెప్పాను నీకు వాయువులో అవకాశాన్ని స్థితి ఉందని నేను నీకు లేదే ఆకాశం అన్నిటికీ అవకాశం ఇస్తుంది వాయువుని జలానికి అవకాశం ఇవ్వను నో అగ్నికి అవకాశం ఇవ్వను పృథివీకి అవకాశం ఇవ్వను ఆకాశం పోయి ఐదు అడుగుల ఎత్తున తిరుగుతా ఉంది ఆకాశం ఐదు వేలు ఎత్తునది లేకపోతే పదివేలు ఎత్తునది లేకపోతే ఇరవై వేల అడుగుల ఎత్తునది లేకపోతే ఫ్లైటే పోదు కాబట్టి వాయువు అక్కడ ఉంది భూమి అక్కడ ఉంది భూమి అక్కడ ఉంటే ఫ్లైట్ ఫ్లైట్ కాదు బస్ అవుతుంది నీకు కాబట్టి వాయువులో ఇవన్నీ లేవు కదా నేను చెప్పింది ఆకాశం వాయువులో ఉందని నేను ఎక్కడ ఉన్నాయా నీకు ఆకాశ గుణం ఉందంటున్నాను అవకాశ ప్రదాతృత ఏదైతే ఉందో అవకాశ ప్రదాతులు ఆకాశం కదా కాబట్టి అవకాశ దాతృత్వం ఇందులో ఉందని గనక నేను చెబితే ఆకాశం యొక్క స్వరూపం అంతా ఇందులోకి వచ్చేసిందని అర్థం అండర్స్టాండ్ ఆకాశ స్వరూపం గనక టోటల్గా వాయువులో గనక దిగితే ఇంకా వాయువు లేదు ఎందుకని అల్పవ్యాప్తి అల్పవ్యాప్తి కదా ఆయన అది అధిక వ్యాప్తి అధిక వ్యాప్తి ఉండేటువంటిది అల్పవ్యాప్తిలోకి వస్తే ఇది దాంట్లో ఇంక్లూడ్ అంతే ఇంకా అదే ఉంటుంది ఇది ఎక్కడి నుంచి వస్తుంది అర్థం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు అది అధిక వ్యాప్తి అధిక వ్యాప్తి అల్పవ్యాప్తిలోకి వచ్చినప్పుడు అల్పవ్యాప్తిని మింగేస్తుంది కానీ గుణం ఎట్లా తెలుసా లోకి అధికం వస్తుంది గుణం వస్తుంది కనుక దీన్ని నశింపజేయకుండా పాయింట్ దీన్ని నశింపజేయకుండా గుణం దాన్ని కాపాడుతూ పోతుంది అది గుణమైతే అదే కనుక స్వరూపం దిగిందే అది అధికం ఇది అల్పం అది న్యూనాధికం న్యూనాధికమే ఇంపార్టెంట్ ఇప్పుడు ఆ రెండింటికి ఎప్పుడైతే భేదం ఉందో గుణం దిగిందే కానీ ఆకాశం అంతా దిట లేదు ఆకాశ గుణం ఉంది కాబట్టి స్వరూపము స్వరూపము దాంట్లో అనువృత్తం కాదు అని నేను అరవై ఏడులో చెప్పాను ఇప్పుడు కూడా దానికే కట్టుబడి ఉన్నాను ఇక్కడ గుణం మాత్రమే ఆకాశ గుణం శబ్దము శబ్దం మాత్రమే ఉంది కనుక ఆకాశము వాయువులో లేదు వాయువు అగ్నిలో లేదు ఇంక అండర్స్టాండ్ తర్వాత వస్తాను అగ్ని జలములో లేదు కంప్లీట్గా జలము పృథివిలో లేదు కంప్లీట్గా ఏదైనా ఉన్నదనుకోండి గుణం ఉంటుంది చాలా మైనట్ పాయింట్ సైంటిఫిక్ వెరీ సైంటిఫిక్ ఈరోజు మోడర్న్ సైన్స్ కూడా దీన్నే మాట్లాడుతాను అర్థమవుతుంది కాబట్టి గుణం అని చెప్పాను నేను గుణం అని చెప్పినప్పుడు అదే కనుక ఆకా అవకాశ ప్రదాతులు ఆకాశ అవకాశ దాతృత్వం ఆకాశం ఉంది కనుక అది వాయువులోకి వచ్చేసింది అని గనక నేను చెబితే అప్పుడు వాయువే ఆకాశం అయిపోతుంది ఎందుకంటే అది వచ్చేసింది కనుక అట్లా నేను చెప్పలేదు ఆకాశం యొక్క గుణము ఎందుకని వాయువులో శబ్దం కనపడుతుంది కనుక శబ్దం అనేది వాయుగుణం కాదు గనక వాయుగుణాలు వేరే గనక మరి ఈ శబ్దం ఏమిటన్నప్పుడు ఇది ఆకాశంలో నుంచి రాబడిందండి అంటే పూర్వం ఏదైతే కారణంగా ఉందో కారణగుణం కార్యగుణంగా అనువర్తన చెందింది అంతేగాని కారణం కార్యంగా కాదు తత ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు అన్నప్పుడు ఆకాశం అంతా వచ్చి వాయువులో చేరలేదు ఆకాశం వాయువులో చేరితే ఇంకా వాయువు లేదు ఆకాశమే ఉంటుంది లేదా వాయువే ఉంటుంది ఆకాశం ఉండదు రెండు ఉండడానికి అవకాశం లేదు ఒక దాంట్లో ఒకటి చేరిన తర్వాత అది ఉంది అన్నప్పుడు దాని స్వరూపంగా దీంట్లోకి వచ్చింది దాని గుణం వచ్చింది ఎక్కడ కాంట్రడిక్షన్ కుతహ వచసో వ్యాహతి కుతహ కాబట్టి ఆకాశ గుణమే ఉంది కారణ గుణము కార్యగుణమునందు ప్రవేశిస్తుంది కానీ కారణస్వరూపము కార్యస్వరూపంగా లేదు స్వామీజీ ప్రవేశిస్తే కారణస్వరూపమే ప్రవేశించింది అనుకోండి ఆకాశము దీంట్లోకి అప్పుడు కార్యస్వరూపం మిగలదు కార్యస్వరూపం మిగలదు అందుకునే కారణం యొక్క గుణము కారణం యొక్క గుణము కార్యములోకి వచ్చి కార్యాన్ని నశింపజేయకుండా దాన్ని వృద్ధి చేస్తూ పోతా ఉంది ఫార్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తాను చూడండి ఎట్లాగో మీకు అర్థం కల నాకు అర్థం అవుతా ఉన్నా భూమి ఉంది అయినా భూమి భూమి మళ్ళీ పడింది అనుకోండి ఇట్లొస్తున్నాను ఆకాశము వాయువు అగ్ని జలము పృథివీ పృథివీ నుంచి వస్తున్నాను భూమి నుండి భూమి ఉంది పృథివీ ఉంది భూమి మలిన అనుకోండి అప్పుడు ఏం చేస్తుంది ఆ మలినం ఎట్లా పోతుందంటే జలం చేత నిర్మలం అవుతుంది కాబట్టి నిర్మలం అయితే అడిగేటట్టు చేసేటువంటి లక్షణం హెచ్చూవలో ఉంది దాని గుణం అది దేని గుణం మలినమయ్యేటువంటిది పృథివీ అయినప్పుడు పృథివిలో మలినమైనటువంటి లక్షణాన్ని శుద్ధి చేసేటువంటి గుణం జలములో ఉంది కాబట్టి జలములో చాలా ఉంది దాని దాని స్వరూపం వేరే జలం యొక్క స్వరూపం వేరే జలంలో ఉండే గుణం ఉంది చూశారా ఏంటది శుద్ధి చేయడం అది భూమిలో ప్రవేశించినప్పుడు ఎందుకని అధికంగా భూమి పోయి జలం ప్రవేశించలేదు జలం భూమిలోకి రాగలదు ఎందుకని అధిక వ్యాప్తి ఇది అల్ప వ్యాప్తి ఎక్కడుండేటువంటి రాయి అక్కడే ఉంటుంది కానీ నీళ్లు పోస్తే అది కొద్దిగా ఫ్లో అవుతుంది కొంత దూరం అధిక వ్యాప్తి కాబట్టి జలము పృథివీ మలినమైనప్పుడు జలము యొక్క గుణము పృథ్వీని శుద్ధి చేస్తూ పోతుంది ఓకే కాదా సపోజ్ జలాలు మలినమయ్యాయి శుద్ధి చేసే జలాలే మలినమయ్యాయి ఎట్లవుతాయి స్వామిజీ మనం ఉన్నాం కదా జలానికి ఎందుకు ఆ లక్షణం మన దగ్గర అది కాబట్టి జలాలు మలినమైనప్పుడు ఏం జరుగుతూ ఉంది తర్వాత ఏంటి పురుథివీ జలం తర్వాత అగ్ని సూర్యకిరణాలు బయలుదేరి అగ్ని సూర్యకిరణాలు బయలుదేరి ఈ ఏదైతే మలినమయ్యిందో ఏ నీరైతే మలినమయ్యిందో దాన్నంతా ఉడికించి ఆ మలినాన్నంతా కూడాను ఆవిరిగా మార్చేస్తాను చూచారా కాబట్టి అగ్నిలో ఉండేటువంటి శుద్ధి చేసే గుణము జలంలో ప్రవేశించి అపరిశుద్ధంగా ఉండేటువంటి జలాన్ని మలినమైనటువంటి జలాన్ని శుద్ధి చేసి ఏది దాని గుణమే అంతేకాని సూర్యుడు వచ్చి ప్రవేశించడం లేదు దాంట్లో నీళ్ళల్లో అర్థం కదా కారణం అధికం అధిక వ్యాప్తి అందుకని దాంట్లో ప్రవేశించి శుద్ధి చేస్తూ ఉన్నాడు ఓకే కాబట్టి పృథివీ అశుద్ధమైనప్పుడు జలము శుద్ధి చేస్తూ ఉంటే ప్రవేశించి జలం యొక్క గుణం జలము అశుద్ధమైనప్పుడు అగ్ని యొక్క గుణం అందులో ప్రవేశించి దాన్ని శుద్ధి చేస్తూ పోతూ ఉంది అగ్ని అంది ఇప్పుడు అగ్ని కూడా మలినం అవుతుంది అబు ఏటి స్వామిజీ పావక పవిత్రమైంది కదా అవును అగ్ని ఉండేటప్పుడు దాంట్లో నుంచి ధోమం లేస్తుంది పొగ అగ్ని చూసి మనం కళ్ళు ఎట్లా అనుకోం పొగను బట్టి అనుకుంటాం అర్థమవుతుంది ఇప్పుడు కాబట్టి అగ్నిలో నుంచి ధోమం వచ్చింది అనుకోండి చూసారా ధోమం అగ్ని కాదు అగ్ని ధోమం కాదు అగ్ని నుంచి ధోమం వస్తుంది కానీ ఇది కూడా మలినమే ధోమం మలినం కాదా పొల్యూషన్ అంతా అదే కదా చూసారా దాన్ని వాయువు శుద్ధి చేస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ సెటిల్ పాయింట్ వాయువు ఏం చేస్తా తెలుసా ఈ ఇది ఎప్పుడైతే అగ్నిలో నుంచి ధూమం వచ్చిందో వాయువు వచ్చి చక్కగా వీచి దాన్ని దూరంగా తీసుకెళ్ళేసి ఈ అగ్నిని శుద్ధి చేసేస్తుంది వాయువు అందువల్ల మనం పూర్వం కూడా ఇప్పుడు ఇతనైనా ఇప్పుడు పొయ్యి పూర్వపు రోజుల్లో ఇది కాదు స్టవ్ కాదు పూర్వ రోజుల్లో ఊదేది ఎందుకది ఆ పైన ధూమం అంతా పోవడానికి పొగంతా పోవడానికి పొగ అది జాజ్వల్యమానం అయిపోతూ ఉంటుంది కనుక అగ్నికి ఎక్కడైతే ధూమం చేరుతూ ఉందో అక్కడ వాయువు వీచి శుద్ధి చేస్తూ ఉంది వాయువు మలినం అవుతూ ఉంది దుర్గంధం సుగంధం దుర్గంధం సుగంధం కాబట్టి అక్కడ కుక్క చచ్చిపోయింది కుక్క ఎక్కడో ఉంది మనం ఇక్కడ ఉన్నాం వాయువు పట్టుకొచ్చింది కాదా మనం ఏది చచ్చిపోయింది అదే ఒక మల్లె తోట నుంచి వచ్చింది అనుకోండి అబ్బా ఎంత హాయిగా ఉంది అంటాం ఎక్కడిది ఇది అంతా అది దుర్గంధము వాయువుకి లక్షణంలో ఇది కలిసింది ఇప్పుడు వాయువు మలినమైంది ఇదే వాయువు పోతూ ఉంటే ఆకాశం దాన్ని శుద్ధి చేసేస్తూ ఉంటుంది వాయువు క్లియర్ ఇది కాబట్టి సూక్ష్మభూతం ఏదైతే ఉందో దానిలో ఉండేటువంటి గుణం ప్రత్యేకంగా స్థూలభూతంలోకి వచ్చినప్పుడు స్థూలభూతాన్ని శుద్ధి చేస్తూ ఉంది దాని యొక్క కారణం అవుతూ ఉంది దాని అస్తిత్వాన్ని పోగొట్టకుండా కూడా ఉంది కనుక ఆకాశం ఇందులో ప్రవేశించిందని కాదు నేను చెప్పింది ఆకాశం ప్రవేశిస్తలేదు అన్నాను కదా ఇప్పుడు కూడా అదే అంటున్నా అవకాశ పదార్థులు అనేటువంటి గుణం అవకాశ పదార్థులు ఏదైతే ఉందో అది మాత్రం ఇక్కడ లేదు ఆకాశం యొక్క గుణం మాత్రమే ఇందులో ఉంది కదా ఇప్పుడు కానీ సత్ అట్లా కాదు ఇది పాయింట్ సత్ అట్లా కాదు సత్ ఆకాశంలోనే ఉంది వాయువులోనే ఉంది మరి దాని గుణం లేదు ఎందుకని అది గుణాతీతం కాబట్టి ఆకాశం వాయువులో లేదు ఆకాశం యొక్క గుణం వాయువులో ఉంది కానీ సత్ మాత్రం వాయువులో ఉంది ఇప్పుడు అర్థమైంది కదా పృతక్తే సత్తు నుంచి వాయువుని వేరు చేస్తే వాయువు సత్ సత్యం అద్వితీయం ఏకం బ్రహ్మ దట్స్ ద పాయింట్ క్లియర్ ఎస్ ఇప్పుడు క్లియర్ అయిపోయింది కదా మీకు ఆయన మళ్ళీ ఇంకొక అబ్జెక్షన్ నన్ను మీకు అర్థమైపోయా నన్ను అంటే నేను అనుకుంట నన్ను తెలుగులైతే నేను నేను వచ్చేసాను అబ్జెక్ట్ చేసేవాడిని నను సద్వస్థక్యా అసత్వం చేస్తా కథం అవ్యక్త మాయా వైషమ్యాత్ అమయ తాపిను సరే సార్ ఇక్కడ మళ్ళీ ఇంకొక అబ్జెక్షన్ ఉందే ఏం అబ్జెక్షన్ అందరూ అన్వేషణ ఇదంతా ఎందుకో తెలుసా భవిష్యత్తులో మనకి ఏ సందేహం రాకుండా ఉండడానికి ఆచార్యుల వారంత శ్రద్ధగా పాపం విద్యాలయ స్వామి సందేహం ఒకటి ఏంటి సద్వస్తు పార్థక్యాత్ సద్వస్తువు ఏదైతే ఉందో దాని నుంచి విభేదించినప్పుడు పార్థక్యాత్ దాని నుంచి డిఫర్ అయినప్పుడు పార్థక్యాత్ అసత్వం చేత్ అంతే కదా అసత్వం అంటే మాయా అసద్రూపం అయ్యా ఏదైతే సద్వస్తు ఉందో దాని నుంచి వేరైనప్పుడు ఏదైనా సరే ఏమవుతుంది అసత్వం అసద్రూపం అంటే సత్తు వదిలేస్తే పృతక్తే అసత్య కదా అయ్యేటట్లయితే ఇప్పుడు వాయువు వాయు ఏంటని వాయు అన్నాడు కదా ఇది పాయింట్ అవ్యక్త మాయా వైషమ్యాత్ చాలా సటిలెస్ట్ పాయింట్ ఇది వెరీ సటలర్ చూడండి అవ్యక్త మాయ మాయ వ్యక్తం అవుతుందే కాదు కదా అవ్యక్తం కదా అన్మానిఫెస్ట్ కదా మాయ మాయా లక్షణ గుణాలు కనపడుతున్నాయే కానీ సత్వరజ సమో గుణాలు సత్వరజస్తమో గుణాత్మిక మాయ అస్థి మాయలో ఉండేటువంటి సత్వరజ సమోగుణాలు కనపడుతున్నాయి అసలు మాయ అనేది మనకు అర్థమే కాదు ఇవి ఉండయి కనుక వీటిని పట్టుకొని దాన్ని నిర్ణయం చేశాం మాయను చూసి పలా నాయన పిల్లలు వీళ్ళని చెప్పడం లే దశరథులు నలుగురు పిల్లలు పలా నోళ్ళు అని చెప్పడం లే ఈ నలుగురు ఉన్నారు కనుక వాళ్ళ నాయన కూడా ఉండాలంట కాబట్టి సత్వరజస్తమోగుణాలే కనపడుతున్నా ఈ ప్రపంచంలో మాయ ఎవ్వరికి కనిపించడం లేదు ఈ సత్వరజ స్తమ గుణాలే ఉన్నవి గనక ఇవి బ్రహ్మంలో లేవు గనక ఇవి ఎక్కడో ఉంటే గానీ రావడానికి అవకాశం లేదు గనక ఎక్కడి నుంచి అయితే ఆవిర్భవించాయో దాని పేరు మాయా అది మీకు తత్వబోధలో చాలా క్లియర్ గా చెప్పాను ఇది అసలు మాయనే దాన్ని ఎట్లా లొకేట్ చేయగలిగాడు మాయ అనేటువంటిది ఒకటి ఉందని ఎట్లా తెలుసు లేని దాన్ని అని అంటే ఇదిగో దాని యొక్క గుణాలు తెలుస్తూ ఉన్నాయి సత్వగుణం తమో రజోగుణం ప్రపంచంలో కనపడుతూ ఉన్నాయి కనుక యాక్షన్ తెలుస్తుంది రజోగుణం తెలుస్తుంది డల్నెస్ తెలుస్తుంది అక్కడ తమో గుణం తెలుస్తుంది థింకింగ్ ఫ్యాకల్టీ ఒకటి కనపడతా ఉంది అక్కడ సత్వగుణం తెలుస్తుంది కాబట్టి ఇవన్నీ చూచినప్పుడు ఈ సత్వ రజ తమో ఉన్నాయి వీటికి ఆధారమైంది ఏదో అది మాయాని అట్ల పోయాం మనం ఇప్పుడు ఏమంటాడంటే అవునయ్య సత్వను ఎప్పుడైతే వేరు చేసినప్పుడు అసత్వం చేరు మాయ ఉంది కాబట్టి మాయ అవ్యక్తం అవ్యక్త మాయ వైషమ్యాత్ ఎప్పుడైతే దానికన్నా వేరైపోతా ఉందో అవ్యక్త మాయగా ఏదైతే ఉందో దానికన్నా వేరేది ఏది వ్యక్తం అవ్యక్తం కన్నా వేరుగా ఉండాలంటే వ్యక్తం అది తమాషా అవ్యక్త మాయ వైషమ్యాత్ ఆ అవ్యక్తమైనటువంటి మాయకన్నా కూడా వేరుగా ఉండడం వల్ల అమాయమయతాపి మాయామయం అమాయామయం మాయామయం మాయాస్వరూపము అమాయామయం మాయ కాదు కానిది అమాయా అమాయామయత నాయన అమాయా అంటే మిథ్య కూడా కాదు మాయ కూడా కాదు ఏంటి సార్ ఇదే వాయువే విషయం ఇది సద్వస్తు పృదక్కుతాయి సద్వస్తు నుంచి వాయువుని గనక వేరు చేసినట్లయితే ఏముంటుంది మాయ ఉంటుంది బ్రహ్మము మాయ నెచ్చేది ఈ మాయ ఏదైతే ఉందో అవ్యక్తం కదా కదా మరి వాయువు వాయు వ్యక్తం కాబట్టి ఇప్పుడు వాయువు ఉంది ఇది సత్ కాదు కదా కాబట్టి బ్రహ్మం కాదు బ్రహ్మం కాదు కాబట్టి బ్రహ్మమన్నా అయి ఉండాలా మాయన్నా అయి ఉండాలా అంతకన్నా ఇంకేమీ లేదు ఆకాశమేమో స్వరూపం కాదు గుణము అని తెచ్చేసాం కనుక మళ్ళీ పాయింట్ ఆఫ్ ఆకాశ డస్ నాట్ అరైజ్ అది అయిపోయింది ఇట్స్ ఓవర్ కనుక ఆకాశం కావాలా ఇది మన మాయన్నా కావాలా సత్ అన్నా కావాలా సత్ కాదు ఎందుకని పార్థక్యాత్ కాబట్టి మాయ ఏది వాయువు మాయ నో మాయ కూడా కాదు ఎందుకని వైషమ్యాత్ మాయకి వాయువుకి వైషమ్యం ఉంది అంటాడు భేదం ఉంది అంటాడు ఇదే కనుక మాయ అయితే ఏది వాయువు గనక మాయ అయ్యేటట్టుగా మనకేం ప్రాబ్లం లేదు ఎందుకంటే సత్ కాదని తీసేస్తాం కానీ వాయువు వ్యక్తంగా ఉంది మాయ అవ్యక్తంగా ఉంది స్వామిజీ వ్యక్తం అవ్యక్తం అంటే కొద్ది క్లియర్ చేయండి ఏం లేదు నాయన ఇంద్రియ గోచరమైనటువంటిది వ్యక్తం ఇంద్రియాలకు అగోచరమైనటువంటిది మాయ కాబట్టి మాయ మనకు కంటికి కనపడుతు చెవికి వినపడుతుందే వాసన చూడడానికి తెలుస్తుందే రుచి చూడడానికి తెలుస్తుందే స్పృశించడానికి తెలుస్తుందే ఆలోచించడానికి అందుతుంది ఈ అమాస కాబట్టి అవ్యక్తం అది ఇంద్రియాలకు అందడం లేదు కనుక అవి వ్యక్తం కానీ వాయువు ఇంద్రియాలకు అందుతూ ఉంది కదా అందడం లేదా కాదని ఇంద్రియాలకు అందడం వాయువు చల్లగా అట్లా వేస్తూ మన గాలి అట్లా స్పర్శ శోషం శుష్కింపజేస్తూ ఉంది కదా వాయువు అది దాని గుణం కదా చూశాం ఇంతకుముందు మర్చిపోయినారు అది పోయినసారి చూస్తే శుష్కింపజేసేటువంటి లక్షణం శోష స్పర్శ గమనం గాలిపోతూ ఉంది కదా తర్వాత ఒక్కోసారి స్పీడ్గా పోతుంది కదా వేగం కాబట్టి గమనము వేగము స్పర్శ శుష్కింపజేయడము ఇన్ని గుణాలు దాంట్లో ఉన్నాయి ఇవన్నీ మనకు తెలుస్తా ఉన్నాయా లేదా స్పర్శ చర్మానికి అందుతూ ఉంది కదా కదా కాబట్టి అది స్పీడ్గా పోయిందనుకోండి శబ్దంతో మన చెవికి అందుతూ ఉందా లేదా గమనం తెలుస్తూ ఉంది కదా మరి ఇంత తెలిసేటప్పుడు ఇది వ్యక్తము మాయ అవ్యక్తము వ్యక్తానికి ఆపోజిట్ అవ్యక్తము దీనికి అది విరుద్ధమైనప్పుడు ఇది అది అయ్యేందుకు అవకాశం లేదు అది నన్ను వాడి అబ్జెక్షన్ కనుక ఇప్పుడు వాయువు సత్ కాదు అని ఓకే నో ప్రాబ్లం ఇంకేమంటావు దాన్ని మాయ అంటావా మాయ కాదు సార్ ఎందుకని మాయ అవ్యక్తము ఇది వ్యక్తము కాబట్టి మాయ కూడా అయ్యేందుకు అవకాశం లేదు చెప్పు కనుక సత్తుతో విభేదించడం వల్ల పాయింట్ సత్తుతో విభేదించడం వల్ల వాయువు సత్ కాదు అసత్ అని చెప్పాలి అసత్ అన్నప్పుడు అసత్ రూపము మాయ కానీ మాయతో కూడా విభేదిస్తూ కారణం అది అవ్యక్తం ఇది వ్యక్తం కనుక ఇది మాయగూడ కాదు వాయు మాయామయం కాదు కదా ఉండేది రెండే ఇప్పుడు నేను ఇట్లా చెప్పాను కనుక మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కానీ పూర్వపక్షి హారోన్ల బాణం డైరెక్ట్గా ఒక్కచోటే తగలుతూ ఉంది అదేంటో తెలుసా మాయ కాదు కదా వాయువు ఎందుకని వ్యక్తం వ్యక్తం ఈ భేదం వల్ల ఇది మాయ కాదు కదా అంతే అది అతనికి కావాలి అవునన్నామనుకో అయితే సత్ ఎందుకని ఈ రెండే ఉండేది ఉండేది సత్ మాయా మాయ అవగా అవకాశ అవకాశం లేదు వైషమ్యాత్ వ్యక్త వ్యక్తవా వైషమ్యాత్ దేర్ ఫర్ అవకాశం లేదు లేదు కదా లేదయ్యా అయితే అది సత్ అప్పుడేమో తెలుసా వాయురస్థి వాయు అస్థి అనే వాక్యంలో అస్తి వాయువుకి సంబంధించింది ధర్మి ధర్మంగా ధర్మం ధర్మిగా మారిపోదు అది ఆయన అబ్జెక్షన్ అర్థమైంది చూ ఎంత సూక్ష్మంగా ఉందో ఇది పూర్వపక్షం నెక్స్ట్ నిస్తత్వ రూపతై వాత్ర మాయా ప్రయోజిక సాశక్తి కార్యోక్తిత్వేదినో ఇప్పుడు దానికి ఆన్సర్ ఇంక ఇక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది చూడండి నిస్తత్వ రూపత ఇవ అత్ర అక్కడ సంధ్య నిస్తత్వైవాత్ర నిస్తత్వత మాయా ప్రయోజక సా శక్తి కార్యుల వ్యక్త అవ్యక్తిత్వ భేదిన భేదినోహ వ్యక్తము అవ్యక్తము అనేటువంటి భేదం ఒకవైపు ఉండినా ప్లీజ్ వాయువు అనేటువంటి విషయంలో అత్ర ఈ వాయువు అనేటువంటి విషయంలో నిస్తత్వ రూపత నిస్తత్వ రూపత అంటే ఏంటి అసద్రూపం అసద్రూపంగా సత్ అసత్ నిస్తత్వ రూపత ఏవ అసద్రూపమే మాయావ ప్రయోజిక మాయ యొక్క ప్రయోజనం ఇదే మాయ అన్నప్పుడు క్లియర్ మాయ అన్నప్పుడు అది అసద్రూపము అసద్రూపము అంటే సద్రూపము కానిది ఇంతే ప్రయోజనం అర్థమవుతుంది వ్యక్త వ్యక్త అవ్యక్తిత్వ భేదినోహ స శక్తి కార్యో స్థుల్యా బ్యూటిఫుల్ పాయింట్ ఇది స అసదృూపం ఏదైతే ఉందో స నిస్తత్వ రూపత అసద్రూపం ఏదైతే ఉందో అది మాయాత్వస్య ప్రయోజిక నిద్యారూపమే ప్రయోజనం దీనికి అంతేగాని వ్యక్త వ్యక్తాలు మాత్రం కాదు ఎందుకో చెప్తున్నాడు స ఆ అసదృూపం ఏదైతే ఉందో శక్తి కార్యోహో తుల్యా అది శక్తి ఏదైతే ఉందో దానికి శక్తి యొక్క కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ అసద్రూపం అనేటువంటిది తుల్యాహ సమానము ధర్మ సామ్యము ధర్మ సామ్యము సా అంటే శక్తి అంటే మాయాశక్తి నాయనా స శక్తి కార్యయోహ శక్తి మాయాశక్తి దాని కార్యాలు ఏవైతే ఉన్నావో ఆ కార్యాలు వీటిల్లో సా ఆ అసద్రూపం నిస్తత్వ రూపత ఏది బ్రహ్మము కానప్పుడు వేరు చేసినప్పుడు పృతక్తే బ్రహ్మమును వేరు చేసినప్పుడు ఏ మాయ అయితే ఉందో అది అసద్రూపం గనక ఆ అసద్రూపం మాయలోనూ ఉంది మాయ యొక్క కార్యలోనూ ఉంది కాజులోనూ ఉంది ఎఫెక్ట్స్లోనూ ఉంది కాజ్ అండ్ ఎఫెక్ట్స్లో అదే ఉంది ఉండేటప్పుడు తుల్య సమానంగా ఉంది దాంట్లో మాయే గనక అందులో అసద్రూపమే కార్యాల్లో కూడా ఇంతే గాని కార్యాలలో ఉండే భేదాల్లో కాదు వ్యక్తా వ్యక్తం కార్యాల్లో ఉండేటువంటి భేదం కాబట్టి ఇది మాయ మిథ్య అసత్ అని నిరూపణ చేయడమే ప్రధానమైనటువంటి విషయము మిథ్యాత్వము అంటే మాయామయం ఏదైతే ఉందో అది వ్యక్తా వ్యక్తముల మీద కాదు ఆధారపడి ఉండేది బాగా అర్థం చేసుకోండి వ్యక్తా వ్యక్తముల మీద ఆధారపడి లేదు మరి ఏంటి స్వామిజీ ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం సత్తుకు దూరమై అది ఉంటుందా ఇస్ ద పాయింట్ సత్తుకు దూరమైతే కారణమైనటువంటి మాయ కానీ కార్యాలు ఏవైతే తెలుస్తున్నాయో మాయా కార్యాలు ఇవి కానీ సత్తుకు దూరమైన తర్వాత దూరం అయినప్పుడు అది ఉంటుందా ఉండదా అనే దాని మీదనే ఆధారపడి ఉంది వ్యక్తావ్యక్త అవ్యక్తాలు కాదు కార్యము ఇంద్రియ గోచరము అర్థం కాలేదు అందుకు చెప్తున్నాం మళ్ళీ రిపీటెడ్గా కార్యము ఇంద్రియ గోచరము కారణం ఏంటి మాయ అది అవ్యక్తము ఇంద్రియాలకు అగోచరము వీడు చెప్పేది ఏంటి ఇది ఇప్పుడు ఇస్తున్నాను క్లారిటీ వస్తుంది కార్యము వ్యక్తమైనప్పుడు కారణం కూడా వ్యక్తంగా ఉండాలి ఎందుకని కార్యంలో ఉండేది కారణం యొక్క లక్షణమే కనుక మరి కార్యం వ్యక్తమైనప్పుడు కారణం అవ్యక్తంగా ఎట్లా ఉంటుంది అది పాయింట్ కదా సార్ ఒక జాదూ గారు అనుకోండి సార్ ఇంద్రజాలికుడు వాడు ఒక గారెడు చేస్తూ ఉండాడు గారెడి వాడు గారెడివాడు గారెడు చేస్తూ ఉండాడు గారెడేంటి గారెడనేటువంటిది కార్యమా లేకపోతే కార్యం కదా గారెడ్లు కనపడుతుంది అంటే వాడు ఒక తాడు తీసుకొని తాడు ఇలా పైకి వేస్తే అది నిలబడిపోయింది పాముగా పాముగా నిలబడిపోయి పైను చిట్టేటది ఇప్పుడు ఏమిటంటే ఇది మనకు వ్యక్తం అవుతా ఉంది ఇది వ్యక్తి ఇప్పటికొద్దు వ్యక్తం అవుతా ఉంది ఇట్ మ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ థ్యాంక్ యూ ఇవ్వాలి ఇది ఇవ్వాలి పాపం నేను అది తాడు నిలబడదు విసిరితే తాడు నిలబడదు నిలబడిన దాన్నే తాడు అంటారు ఎన్ని ముసినా నిలబడి సరే ఇప్పుడు అది అట్లా అట్లా కదుగుతూ ఉంటే అరే రే ఈ తాడు ఈ కార్యం ఏంటి విసిరాడు అది నిలబడిపోయింది ఏంటి తాడు కదా అతను విసిరింది అక్కడ పాము ఏంటి దాని పడగేంటి అది ఆడుతుంది దాని కూరలున్నాయి ఏంటి ఇవంతా కనపడతా వ్యక్తం వ్యక్తం అవ్యక్తం ఇదే వ్యక్తం గారెలో ఉంది ఇంద్రజాలికుడు నైనా గారెడ్ చేసేటువంటి వాడు వాడు మాయ చేసేది ఇప్పుడు మాయావి వాడు అది అవ్యక్తంగా ఉంది వాడు ఎట్లా చేస్తున్నాడో మనకు అర్థం కావడం లేదు ఇక్కడిది వ్యక్తం అవుతా ఉంది ఇది వ్యక్తం అది అవ్యక్తం కాబట్టి వ్యక్తమైనంత మాత్రాన ఇది అందులో ఉండాలంటే ఇప్పుడు ఈ పాం పోయి వాళ్ళు చేరాలా ఎవరిలో జాదూగర్లో చేరితే వాడు గరకపోతాడు ఇంకా కనుక కార్యంలో ఏదైతే ఉందో అది కారణంలో ఉండాల్సినటువంటి అవకాశం లేదు కూడా ఎందుకనండి అక్కడ పాయింట్ అది శక్తి కార్య యోహతుల్య బ్యూటిఫుల్ శక్తి శక్తి యొక్క కార్యం ఇంకా క్లారిఫై అవుతా చూడండి కార్యాలు వ్యక్తం శక్తి కాదా చెప్పండి మీరు చెప్పండి శక్తి శక్తి చెప్పండి హ్యాపీ విద్యుత్ శక్తి సార్ విద్యుత్ శక్తి వ్యక్తమా కార్యాలు వ్యక్తం భేదం ఏముంది ఫ్యాన్లో నుంచి గాలి వస్తుంది బల్బులో నుంచి వెలుతురు వస్తుంది హీటర్లో నుంచి వేడి వస్తుంది ఫ్రిడ్జ్లో నుంచి చల్లదనం వస్తుంది ఇవన్నీ కార్యాలు దేని కార్యాలు విద్యుత్ శక్తిలో ఉండేది ఏంటి అది శక్తి విద్యుత్ విద్యుత్తుంది వీటిలో ఉండేది ఏంటి విద్యుత్ కదా విద్యుత్ శక్తిలో ఉండేది అదే ఎలక్ట్రిసిటీలో ఉండేది అదే వెలుగులో తెలిసేది అది గాలిలో తెలిసేది అది కార్యాలు తెలిసేది అదే శక్తి కార్యయో తుల్యాహ శక్తి కార్యయోహో తుల్యాహ ఇవి వ్యక్తం ఉన్నాయి మీకు లైట్ కనిపిస్తుంది గాలి తెలుస్తుంది చలదనం తెలుస్తుంది వేడి తెలుస్తూ ఉంది కానీ ఈ విధంగా నీకు ఇప్పుడు కంటికి చూడైన కంటికి వెలుగు అందుతా హ చర్మానికి గాలి తెలుస్తూ అది కదా కాబట్టి ఇవన్నీ ఇంద్రియాలకి వ్యక్తం అవుతూ ఉన్నాయి ఎలక్ట్రిసిటీ అవ్యక్తంగా ఉంది శక్తి ఏదైనా అట్లాగే శక్తి అవ్యక్తంగానే ఉంటుంది కార్యాలు వ్యక్తం అవుతూ ఉంటాయి వీటిని ఆధారం చేసుకొని చెప్పడానికి లేదు ఆ శక్తి కార్యాలలో విద్యుత్ సమానం మాయా మాయా కార్యాలలో అసద్వస్తువు ఏదైతే ఉందో అది సమానం మాయ ఏదైతే ఉందో అది సమానం అంతేకాని ఈ వ్యక్తం ఆ వ్యక్తం క్లియర్ అసద్రూపం రెంటికి సమానమేనాయన శక్తి కనుక కారణం అది గారెడీ ఇల్యూషన్ సార్ <laughs> Illu the illusion is illusion after all. The illusion is illusion after all. <laughs> it doesn't matter what it is. You don't have a question. It's <laughs> not an illusion. If you have a car, you can do it. If you have a car, you can do it. If you have a car, you can do it. अव्यक्त अनेक भेदल अद्धि गारड़ी अने काम गारेवा अदी असत्ल म्यक्त अव्यक्त अने खनिकबी अव्यक्तावस्थी व्यक्तावस्थी अव्यक्तावस्थ व्यक्तावस्था వాయువు మాయ నిస్తత్వ రూపం నిస్తత్వ రూపత కాబట్టి అసద్రూపం మాయ మాయ అసద్రూపం వాయువు అసద్రూపం అది తుల్య ఇదిగో అది అంతా ఒకటే శక్తి కార్యయోహో కాబట్టి ఏ శక్తి అయినా అవ్యక్తంగానే ఉంటుంది కాబట్టి మాయ కూడా అవ్యక్తంగానే ఉంది దాని కార్యాలు వ్యక్తం అవుతూ ఉంటాయి మాయా కార్యాలన్నీ కూడాను వ్యక్తం అవుతూ ఉన్నాయే గనక అక్కడ డిఫరెన్స్ ఏం లేదు ఇప్పుడు ప్రధానంగా ఏంటి తెలుసు అక్కడ నాయన సత్తా అసత్త అనేదే ప్రధానం వ్యక్తం అవ్యక్తి ఇవి కాదు అంటే అది ఎట్లా అర్థం చేసుకోవాలంటే అక్కడ ఉన్న వస్తువు అది రజ్జువా సర్పమా రజ్జువా సర్ప రజ్జువన్న వనుకో సత్ సర్పమన్నాకో అసత్ ఇది సత్తా అసత్త అనేదే కానీ మన మధ్యలో డి సత్తును వదిలిపెట్టేసి చూడండి తమాషా సత్తు వదిలిపెట్టి దీంట్లో భేదం దీంట్లో అసత్తులు అంటే ఒకడు పాము అనడం ఒకడు కాదు కాదు భూమి పగులు అనడం ఇంకొకడు జలధార అని అనడం ఒకడు గుడ అని చెప్పేసి అనడం ఇట్లా రకరకాలు గంట ఉంటే దీనికి దానికి దానికి దీనికి దీనికి దానికి కాదు భేదం చూడాల్సిందే ఇదంతా కలిసి సత్ అసత్ ఇదంతా కలిసి అసత్ సత్త డిస్కషన్ హియర్ అర్థవుతుంది ఇప్పుడు క్లియరా కనుక నువ్వు వ్యక్త అవ్యక్త అనేటువంటి భేదాలు తీసుకొని వచ్చి పెట్టి నువ్వు కన్ఫ్యూజ్ చేస్తున్నావు నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు ఇక్కడ డిస్కషన్ ప్రధానమైనటువంటి విషయం ఏంటో అర్థం చేసుకో ఏంటయ్యా ప్రధానమైన విషయం సదసత్వ వివేకశ ప్రస్తుతత్వాత్ సచింత్యత అసతో వాంతరో భేద ఆస్థాం తింతయాత్రం క్లియర్ ఇదో సత్ ఫస్ట్ లైన్ సదసత్వ వివేక ప్రస్తుత సహిత్యం అది అక్కడ గుర్తుపెట్టుకోండి పదచ్ఛేదం అది సదసత్వ వివేకస్య సత్ అసత్వ సత్ అసత్వ సదసత్వ వివేకస్య ప్రస్తుతత్వాత్ ఇప్పుడు మన ముందుండేటువంటి విషయం ఏంటంటే ఇదిగో ఇప్పుడు చెప్పుడు నేను అది సత్వ అసత్వ ఈ వివేకం ఇప్పుడు మనం చేస్తూ ఉండేది సదసత్ వివేకం చేస్తున్నాము కానీ అసత్లో ఎవడెవడు ఏమేమి చూసాడని కాదు చూస్తుండేది ఇక్కడ పాయింట్ సత్ అసత్ అసత్వ సత్ అసత్వ వివేకస్ ప్రస్తుతత్వాత్ అది ఇప్పుడు మనం ముందుండేటువంటి సబ్జెక్ట్ ఏంది టాపిక్ ఫర్ డిస్కషన్ అంటే ఇది ప్రస్తుతత్వాత్ అంటే సహ చితా దాన్ని మనం విచారం చేయాల్సింది అంతేగాని అసతహ అవాంతరో భేద చూడి అసతహ అసద్రూపం ఏదైతే ఉందో దాంట్లో అవాంతరో భేద వాటిల్లో భేదాలు ఏది అసత్ పాము కదా దాంట్లో భేదాలు ఏమని ఇది పాము ఇది గుడపీలిక ఇది జలధార ఇది భూమి పొగులు ఇది పూలదండ అనేటువంటిది ఏదైతే ఉందో అసత్ అవాంతరో భేద ఒకవేళ అలా భేదం నీకు తెలుస్తూ ఆస్థాం ఆస్థాం ఉండని ఆస్థాం అంటే ఉండని ఉండనివయ్య వాటి మధ్యలో భేదం ఉంటే ఉండని ఎందుకని వాటిల్లో కాదు భేదాలు ఉండేది అసలు లేనే లేదు పాము భేదాలు ఎక్కడ ఉన్నాయంటే చూసేవాడి మనసులో ఉండే ఎవడెవడ మనసులో ఏది వాడు చూస్తున్నాడు ఒకవేళ ఆ భేదాలు నీకు తెలుస్తూ ఉంటే ఆస్థాం ఉండని కానీ మనకేంటి అవస అవసరం అంటే తస్ అత్ర కిమ్ ఇప్పుడు దాన్ని ఏది ఆ భేదాలు ఏవైతే ఉన్నావో అవాంతర భేదాలు అసదృూపమైన దాంట్లో అసత్యమైనటువంటి మాయలో అవాంతర భేదాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని గురించి ఆలోచించి ఏం ఉపయోగం అంటే డైరెక్ట్గా ఇంత అయిన తర్వాత మళ్ళీ కనెక్షన్ ఇచ్చి వాడిని తీసుకొస్తున్నాడు పూర్వపక్షిని అసలు కాంటెక్స్ట్ మర్చిపోయినవరా నువ్వు అన్కంటెక్స్టబుల్గా మాట్లాడుతూ ఉండవు అసలు సబ్జెక్ట్ ఏంటి సందర్భం ఏమిటి రామాయణం నడుస్తూ ఉంటే మధ్యలో ఏదో అవసరమైతే ఏదైనా పిట్టకథలాగా ఒకటి చెప్పొచ్చు భారతంలో నుంచి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ భారతం వెతుకుపోతే కాబట్టి ఈ అవాంతర అసత్తులో ఉండేటువంటి అవాంతర ఏదైనా ఉంటే ఉండనివై ఆస్తాం ఉండని కానీ మన సబ్జెక్ట్ ఏంటి తచ్చింతయ ఆ అసద్రూపమైన దాంట్లో ఉండే అవాంతర భేదం అయితే ఉన్నాయో అది తత్ చింతయ అత్రం ఇక్కడ దాని విషయం ఎందుకు అసలు ఎంత బాగుంది ఆర్గ్యుమెంట్ కాబట్టి సహ చింతితాం ప్రస్తుతత్వాత్ ఏమిటది సత్ అసత్వ వివేకస్ ప్రస్తుతత్వాత్ స కాబట్టి ఏది సత్ ఏది అసత్ ఏది సత్యం ఏది మాయ that that is is is the the subject for for discussion. discussion. Now, context. topic Clear? <laughs> Sadvastu brahma Sadvastu brahma VAYUR ది సబ్జెక్ట్ ఫార్ VASAYITVA సద్వస్ వాయుర్మి మిథ్యాత్వ MARUTAM త్యజేత్ వాయు అస్థి అన్నాం కదా ఇంతకుముందు వాయురస్థి అనే మాటకి ఆ వ్యవహారానికి వాయువు ఉన్నది అని వ్యవహారంలో మనం మాట్లాడుతున్నాం కదా ఈ వ్యవహారానికి కారణమైనటువంటి సద్వస్తువు ఏదైతే ఉందో ఏది అస్థి వాయువు ఉన్నది వాయు అస్థి అనే వ్యవహారానికి కారణమైనటువంటి సద్వస్తువు ఏదైతే ఉందో అది ఏం చెప్పండి వాయు అస్తి అంటే వాయువు ఉన్నది అని వ్యవహారంలో మనం మాట్లాడడానికి అది అలా ఉండడానికి ఏది కారణమై ఉందో అదేంటి బ్రహ్మ సద్వస్తు బ్రహ్మ అక్కడ పెట్టుకోండి అది వాక్యం సద్వస్తు బ్రహ్మ ఇంతవరకు సత్తు సత్ అంటా వచ్చాడు కదా ఆయన మనకు కావాల్సింది ఏంటే ఏకమేవా బ్రహ్మ ఇదిగో ఇదిగో ఎంటర్ అవుతా ఉన్నాడు సద్వస్తు సదద్వైతం సత్ ఆ సత్ ఏదైతే ఉందో సద్వస్తు బ్రహ్మ నా నేను బాగా అర్థమైపోద్ది ఇప్పుడు మీకు ఇంతవరకు ఏదైనా కొద్దిగా కన్ఫ్యూజన్ ఉన్నా ఇప్పుడు ఎగిరిపోద్ది సద్వస్తు బ్రహ్మ శిష్ట మిగిలినటువంటివి అంశ వాయు సద్వస్తు ఏమో బ్రహ్మము సద్వస్తు బ్రహ్మ సెంటెన్స్గా పెట్టుకోండి అడిగి ఇట్స్ కంప్లీట్ సెంటెన్స్ సద్వస్తు అంశ వాయు వాయువు యొక్క మిగిలినటువంటి గుణాలు వాయువులో ఏవైతే ఉన్నాయో వాయురస్థి అస్థి అంటే ఎవరు ఇప్పుడు సత్ సత్ అంటే ఎవరు బ్రహ్మం సో వాయు అస్థి ఆ అస్థి అనేది ఏదో సద్వస్తు ఆ సద్వస్తు బ్రహ్మం క్లియర్ ఇది పోయిన తర్వాత ఇంకేముంది వాయు ఉంది ఆ వాయువులో ఆ మిగిలినటువంటి వాటిలో అంశ ఏవైతే ఆ వాయువులో మిగిలినవి ఉన్నాయో ఏది సద్వస్తువుని తీసేస్తే ప్రదక్తే మిథ్య ఇది మిథ్య సత్యం మాత్రం కాదు ఎందుకని బ్రహ్మము సత్యమైనటువంటి బ్రహ్మము బ్రహ్మ సత్యం అది ఎప్పుడైతే వేరు చేశామో ఇంకా ఏదైతే మీకు మిగిలి ఉన్నదో ఇది మాయే గనక ఇది బ్రహ్మం మాత్రం కాదు ఎవరిది మాయా మిథ్య ఎట్లగు యథా వియత్ ఏ విధంగా అయితే ఆకాశం మిథ్య అని నువ్వు వియత్ ఆకాశం గగనం కాబట్టి యథావియత్ యథా ఏ విధంగా అయితే వియత్ ఆకాశము మిథ్య మాయాస్వరూపం అని తెలుసుకున్నావో సద్వస్తు బ్రహ్మం అయిపోయినప్పుడు అస్థి అనేటువంటిది బ్రహ్మం అయిపోయినప్పుడు వ్యవహారిక మనుగడలో మనకు వినిపించేటువంటి వాక్యంలో వాయు అస్థి వాయున్నది ఉన్నది బ్రహ్మం అయిపోయింది ఆ వాయువు ఏమిటి అంటే మిథ్య నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిథ్య ఎలాగూ ఆకాశంలాగా ఇంతకుముందు ఆకాశాన్ని అర్థం చేసుకున్నావు కాదు అదే తర్వాత చూడదు వాసయుత్వా చిరం వాయోహో మిథ్యాత్వం మర్దం త్యజేది వాయో మిథ్యాత్వం అది సెంటెన్స్ ఓకేంటి వాయోహ మూఢలైన్ వాయోహ మిథ్యాత్వం ఇప్పుడు వాయువు మిథ్యా లేక మాయా అని తెలిసిపోయింది కదా ఈ వాయువు యొక్క మాయాస్వభావం మిథ్యాత్వం ఏదైతే ఉందో దానిని చిరం చిరం బహుకాలం చాలా కాలం వాసత్వా బుద్ధిలోనే నిలుపుకొని ఇదేంటి స్వామిజీ దాన్ని ఒక మాయా స్వరూపాన్ని నిలుపుకోలేనో దానికి సంబంధించిన వివేకాన్ని ఇది ఎట్లా మాయో వాయువు ఎట్లా మాయో దానికి సంబంధించిన అవగాహన ఇప్పుడు వచ్చింది కదా మనకు ఈ అవగాహనను బుద్ధిలో అట్లాగే నిలుపుకొని చిరం చాలా కాలం నిలుపుకున్న తర్వాత మరుత వాయువు మరుత అంటే మారుతం మరుతం వాయువుని జే విడిచిపెట్టాయి అందమైన శ్లోకం జస్ట్ టూ మినిట్స్ జాగ్రత్తగా నండి సద్వస్తు బ్రహ్మ ఓకే వాయుర అస్థి అనే దాంట్లో అస్థి అనేటువంటి ఏదైతే ఉందో అది బ్రహ్మ శిష్ట అంశ వాయు మిథ్య యథ వియత్ కాబట్టి ఆకాశం ఎట్లాగైతే తెలుసుకున్నావు అట్లాగే వాయు రస్తి అనే దాంట్లో అస్థి పోయిన తర్వాత వాయువులో మిగిలినటువంటి వాయు అనేటువంటి పదంలో ఏ ఏ అంశాలైతే ఉన్నావో అవన్నీ కూడా మాయా శిష్ట అంశ మిగిలినటువంటి అంశాలన్నీ శిష్ట మిగిలినటువంటి అంశ అంశాలన్నీ ఏం లేదు ఇప్పుడు ఈ మాయా ధర్మం ఏంటి అని ఆలోచన చేస్తే అదే కదా మిథ్యాత్వం అసద్రూపం ఎప్పుడైతే వాయు రస్తిలో అస్థి ఎగిరిపోయిందో వాటర్ మైన్స్ మిథ్యాత్వం మాయామయం నంబర్ వన్ నంబర్ వన్ మాయామయం నంబర్ టూ వాయువులు శబ్దం వ్యోమగహ ధ్వని శబ్దం ఉంది కదా వాయువులో బ్రహ్మముని తీసేసినప్పుడు బ్రహ్మముని సంబంధించింది కాదు శబ్దం ఆకాశానికి సంబంధించింది కాదు కనుక బ్రహ్మముని తీసేసినప్పుడు ఏం మిగిలింది అంటే అసత్ అసత్ ఏంటి మాయ మాయ ఒకటి తర్వాత ఆకాశగుణం ఏది శబ్దం ఆకాశగుణం శబ్దం ఒకటి రెండు అంతేనా ఇంకేముండీ స్వకీయ లక్షణాలు సుష్కింపజేయడము వేగము గమనము ఇదంత ఉంది కదా ఆయన స్పర్శ ఈ నాలుగు లక్షణాలు ఇది వాయువు యొక్క ధర్మాలు కనుక ఎప్పుడైతే వాయురస్థి అనేటువంటి వాక్యంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ వాయురస్తి అనేటువంటి వాక్యంలో అస్థి అనేటువంటిది ఏదైతే ఉందో అది సద్వస్తు అది బ్రహ్మము దాని పృతక్తే వేరు చేసిన తర్వాత ఇక వాయు శబ్దంలో ఉన్నటువంటిది ఒకటి మాయా రెండవది ఆకాశము అంటే ఆకాశ గుణం మూడవది వాయుధర్మము ఈ మూడు కలిపి మిథ్యందుకని సత్యం దానికి సంబంధించింది ఈ మూడు కలిపి మిథ్య ఎట్లా యథావియత్ ఆకాశాన్ని ఎట్లాగైతే అర్థం చేసుకున్నాం అంతే ఆకాశం ఎట్లాగైతే మిథ్య అయిందో ఇప్పుడు ఈ మూడు కలిపి మిథ్య అయిపోయింది కాదా సద్వశను వేరు చేస్తే ఇదంతా ఆకాశం వలె మిథ్య यामय दी वाोह मिथ्यात्वशब्दम इपड़ मूड रखा दा मन की सत्या दूर का मूड़ गुड़ वायुशब्दमस्तूनादायावरूपन दी बुद्धि चीर वासयत्व वाह मिथ्यात्म चिंवासय आयु ययावरूपा ఏది మూడు మిథ్యాత్వాన్ని చిరం బహుకాలం వాసహిత్వ ఉంచుకొని బుద్ధిలో స్వామీజీ ఇంకా అది మాయైపోయినా దాన్ని ఎందుకు ఉంచుకోవడం ఈ వివేకం మాత్రం ఎందుకు ఈ మాట మాత్రం పండితులైన ఎప్పుడు రాయలేడు మహా గొప్ప సాధకుడు ఉంటే తప్ప భయంకరంగా జీవితంలో సాధన చేసిన వాడై ఉంటే తప్ప రాత్రింబౌళ్లకు తేడా తెలియకుండా కష్టపడిన వాడయి ఉంటే తప్ప ఈ వాక్యం రాయలేడు ఎందుకో తెలుసా బహుకాల వాసనల సర్మాయ ఈరోజు వచ్చింది కాదది జన్మ జన్మలుగా పని వేసుకొని చూడండి ఇప్పుడు మీరు అడిగేటువంటి ప్రతి ప్రశ్నకి ఇక్కడే ఉంది ఆన్సర్ ఏదో అర్థమైనట్టే ఉంటారు స్వామీజీ అంటారే అది ఇది ఎందుకని అర్థమయిన తర్వాత అర్థమైంది అంతే లేదంటే అర్థం కాలేదు మళ్ళీ అర్థమయ్యింది స్వామీజీ ఈ ఏంటి అర్థం కాలేదని అర్థం కాలేదు అంతకుముందు అర్థమైంది ఉంది ట్రబుల్ చేస్తూ సిది పాయింట్ అది ఎంతకాలంగా ఉంది ఈ ప్రపంచం సత్యం చూడైనా ఈ ప్రపంచం సత్యం అనేటువంటి భావన ఎప్పటి నుంచో ఫ్రమ్ టైమ్ ఏ మెమోరియల్ ఈ జీవితంలోనే కాదు ఇప్పుడు ఏవైతే మనం సత్యం అనుకుంటున్నామో ఇవన్నీ సత్యం అనేటువంటి భావన ఈ జన్మలో తయారైంది కాదు అన్ని జన్మల్లో మోసుకొని వచ్చాము ఎక్కడెక్కడ ఏమేమి పుణ్యం చేశామో ఎక్కడెక్కడ ఏ సుకృతాలు ఉన్నాయో మనకు అవన్నీ ప్రోగయ్యి మనల్ని తీసుకొని వచ్చి అందరినీ ఒక త్రాటితో బంధించి శృతి మందిరంలో పడేసాయి ఇప్పుడు మనకు అర్థమవుతా ఉంది ఒరెవరెవరే సత్యాన్ని వదిలిపెట్టి నేను ఇంత దూరం పరిగెత్తానా ఇదంతా మిత్య కదా అని క్లియర్గా అర్థమవుతా ఉంది ఎందుకని బోధన విధి ఉంది గనక టీచింగ్ మెథడ్ ఉంది గనక సంప్రదాయం ఉంది గనక ట్రెడిషనల్ టీచింగ్ ఉంది గనక సక్రమంగా బోధించేటువంటి పద్ధతి ఉంది గనక బోధించే వాడికి అర్థమయ్యి ఉంది గనక అర్థమైన వాడు అర్థమయ్యేటట్టు బోధిస్తూ ఉన్నాడు గనక ఇన్ని జరిగేటప్పుడు ఎక్కడ మిస్ కావడానికి అవకాశం లేదు నిలుస్తూ ఉంది కానీ ఆ ప్రెషర్ని తట్టుకోలేకపోతా ఉంది కాబట్టి నాయన ఏదైతే నువ్వు ఇక్కడ శ్రవణం చేశావో అది సత్యవస్తు నువ్వేం మాయ కాదు ఇక్కడ సత్యవస్తు ఆ వివేకం ఏదైతే ఉందో ఏది సత్యము ఏది మాయా ఇప్పుడు చూడు ఒక బ్రహ్మ వాయు రస్తి దాంట్లో అస్థి అనేటువంటి దాన్ని ఒక్కదాన్నే సద్వస్తు బ్రహ్మాని మిగతా అంత శిష్ట అంశ వాయు మిథ్య యథావియత్ వియత్ లాగ ఎంత కూడా మిథ్య మాయా మాయమని తెలుసుకున్న తర్వాత నీకు అర్థం కానిది ఇక్కడ అర్థమైనా కూడాను నిలవడం లేదు కనుక ఈ వివేకాన్ని నిలబెట్టుకోవాలి మీరనేది ఏంటంటే ఫలితం రాలేదంటారు ఫలితంగా నాన్సెన్స్ ఫలితం అసలు ఇది నిలిస్తే కదా ఇది ఫలితం కాదు నాయన ఒక బీజం తీసుకెళ్ళి మనం నాటాము కదా అది లోపాలు ఉంటే కదా ఫలితం వస్తుంది దాంట్లో నుంచి అంకురము దాన్ని తీసి బయటేసేసి రాలేదా రాలేదంటే ఎట్లా అది ఉండాలి అక్కడ కాబట్టి ఏదైతే మనం వివేకాన్ని చేశామో ఇప్పుడు ఇది మాయా ఇది సత్యము అని వివేకం చేశాం కదా ఇది లోపల స్టే అవ్వాలి బుద్ధిలో బుద్ధిలో ఎంతకాలం స్టే కావాలి ఆ భావన రూఢి అయిపోయేంత వరకు స్థిరంగా ఉండాలి ఎందుకని ఇంకెంతకన్నా నీకేం కావాలి మంగళకరమైంది కదా సత్యాన్ని నిలుపుకోవడానికి సత్యాన్ని నిలుపుకుంటూ అసత్యాన్ని దూరం చేయాలి అంటే సత్యాసత్యాల మధ్య వివేకం ఏదైతే ఉందో డిస్క్రిమినేషన్ అది స్థిరంగా ఉండాలి వాసయుత్వ అట్లా నిలుపుకొని మరుత సేచే లాస్ట్లో ధుడు ఏమంటాడు మొదట నిలుపుకో ఏమని ఇది వాయువు దీని ధర్మాలు ఆకాశం యొక్క గుణము మాయ యొక్క అసద్రూపము ఇవన్నీ కలిపి వాయువులో ఉన్నాయి అస్థి అనేది మాత్రం బ్రహ్మము క్లియర్గా ఉండాలి మొదట కాబట్టి వాయు ఏదైతే ఉందో ఇదంతా కూడాను జగత్తుకు సంబంధించింది దశకాలాదు సంబంధించింది ఇదంతా కూడా మిథ్య ఇదంతా కూడా మాయా అది వాసయిత్వ అలాగే వచ్చిన తర్వాత ఒక్క దశలో ఈ మరుతం మారుతం మరుతం అంటే మారుతం ఈ వాయువు ఏదైతే ఉందో దీన్ని త్యజేత్ త్యజ విడిచిపెట్టే ఏమని మాయాని మిథ్య విడిచిపెట్టే గాలి విడిచిపెట్టే గాలి విడిచిపోతాడు మనిషి అందరు ఇట్లాగే చెప్తాడు ఆయన గాలి వదిలిపెట్టేది గాలి గాలి విడిచిపెట్టినా బాధే గాలి పట్టుకున్నా బాధే గాలి విడిచిపెడితే వాడు శవం గాలి పట్టుకుంటే దెయ్యం అర్థమైందే మనకు కావాల్సింది దెయ్యము శవము కాదు శవం మనకు కావాల్సింది శివం మనకు కావాల్సింది అందువల్ల మారు మరుతం త్యజేత్ లాస్ట్ లైన్ అని అంటే ఈ మరుతం గాలి ఏదైతే ఉందో ఇది సద్వస్తువు అనే భావన ఉంది కదా త్యజేత్ అది పాయింట్ కాబట్టి గాలి వాయు అనేటప్పుడు వాయువు సత్యం అనుకుంటూ ఉండవు కదా సద్రూపం అని ఈ సత్యం అనేటువంటి భావనని వదిలిపెట్టేయాలి వాయువుని కాదు వదలాల్సింది వాయువు అంటే మనకేం నష్టం అది సత్యం అయితేనే మనకు బాధ ఎందుకని అది సత్యం అనుకుంటే బ్రహ్మం మిస్ అయిపోతుంది కనుక మళ్ళీ జన్మకే వస్తాం కనుక కాబట్టి దాన్ని మరుతం తెట్టి ఈ వాయువు సత్యము అనేటువంటి భావనని వదిలిపెట్టేయడం అంత ఇంకేం లేదు చింతయేద్వ్నిప్యేం మరుతో న్యూనవర్తినం బ్రహ్మాండావరణే శ్వేష న్యూనాధిక విచారణ అది ఇప్పుడు చూడండి ఈ మరుత తేజేది కదా సెకండ్ లైన్ మరుత ఈ గాలి ఏదైతే ఉందో వాయువు న్యూనవర్తినం న్యూనం అంటే అధికం న్యూనం న్యూనం అంటే అల్పం కదా న్యూనవర్తినం అంటే అల్పవ్యాప్తి కలిగింది అవునా అట్లా అర్థం చేస్తుంది శాస్త్రాన్ని సింపుల్గా మరుత న్యూన వర్తినం సెకండ్ లైన్ కాబట్టి వాయువు అనేటువంటిది అల్పవ్యాప్తి కలిగినటువంటిది మరుత న్యూనవర్తినం దానికి అల్పవ్యాప్తి కలిగింది అట్లాగే వన్హిం ఫస్ట్ లైన్ వన్హిం అపి అగ్నిని కూడా అంటే వాయు అయిపోతాను నెక్స్ట్ అగ్ని కదా పోతాం అది వన్హిం అపి కాబట్టి వాయువు అనేటువంటిది అల్పవ్యాప్తి కలిగింది అలాగే వన్హిం అపి అగ్నిని కూడా ఏవం. ఏవం అదిగో చింత వన్హిం అపి అది సంధి చింతేత్ వన్ వహ్నిం అంటే వన్హిం అనాల అగ్నిని కూడా అపి కూడా వన్య్యం అవం ఈ విధంగా చింతయేత్ చింతయేత్ ఈ విధంగా భావించాలి దాన్ని విచారం చేయాలి ఎట్లాగైతే వాయువుని గురించి విచారం చేశారో మరుత న్యూనవర్తినం అల్పవ్యాప్తి కలిగినటువంటి వాయువుని గురించి ఏ విధంగా అయితే విచారం చేశామో అగ్నిని కూడా అట్లాగే విచారం చేయాలి అంటే ఆకాశం అయిపోయింది వాయువుని ఇప్పుడు విచారం చేశాము ఈరోజు ఇట్లాగే ఇదే పద్ధతిలో కారణం వాయువు అల్పవ్యాప్తి కలిగింది అగ్ని ఇంకా ఇంకా అల్పతర్రము తర్తమభేదాలు ఇవన్నీ కూడా కనుక ఇంకా దానికంటే కూడాను అల్పవ్యాప్తి కలిగింది కనుక దీన్ని కూడా అలాగే అర్థం చేసుకోవాలి ఎట్లాగంటే బ్రహ్మాండ ఆవరణేషు థర్డ్ లైన్ బ్రహ్మాండ ఆవరణేషు బ్రహ్మాండ ఆవరణేషు అంటే పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఆ పంచభూతాలందరూ అదే బ్రహ్మాండం అంటే బ్రహ్మాండం అంటే పంచభూతాలతో నిలినటువంటి ఈ గులోబు అంతే భూమండలం ఏదైతే ఉందో అదే బ్రహ్మాండం ఆవరణేషు ఏషా ఏష ఇలాగే న్యూనాధిక విచారణ న్యూన అధిక విచారణ న్యూన అంటే అల్పం అధికం అంటే ఎక్కువ కాబట్టి అధిక వ్యాప్తి అల్ప వ్యాప్తి అనేటువంటి కోణంలోనే ఈ భూతాలన్నింటి కూడా మిగిలిన భూతాలని కూడాను మనం అర్థం చేసుకుంటూ రావాలి ఎలా అర్థం చేసుకోవాలి చెబుతూ ఉన్నాడు నెక్స్ట్ వార్వాయ ప్రకల్పి పురాణోక్తం తారతమ్యం దశాశైర్భూత పంచకే వన్ సెక లైన్ వన్ అంటే అగ్ని వన్ వాయో వాయువు కంటే దశ పది రెట్లు అంశత పది రెట్లు అంశ అంటే పది రెట్లు అంశత రెట్లు దశ పది వాయోర్ దశాంశతూన అది కాబట్టి అగ్ని ఏదైతే ఉందో ఇది వాయువు కంటే కూడా పది రెట్లు ఆవరణ తక్కువ వ్యాపించి న్యూనాధికం కదా వ్యాప్తి అంటే దానికంటే కూడా పది రెట్లు తక్కువలో ఇది వ్యాపించి ఉంది వాయు ప్రకల్పిత ఈ అగ్ని వాయువునందు కల్పించబడింది ఎలాగో మాయయా అంతే మాయ కల్పించబడింది అదే మాయ ఇది కూడా మాయ ఇది కూడా మాయచేతనే కల్పించబడింది భూతపంచకే ఈ పంచభూతాల్లో దశాంశై తారతమ్యం ఈ పదిరెట్లు అనేటువంటిది ఉంది ఇప్పుడు పదిరెట్లు అంటూ కదా తారతమ్యం తారతమ్యం అన్నప్పుడు అయినా కదా అంటే ఒకదానికంటే ఒకటి ఎక్కువ అట్లా ఒకదానికంటే ఒకటి తక్కువ న్యూన అధిక రెండు ఎక్స్ప్లెయిన్ చేయాలి అది అది తారతమ్యం తారతమ్య భావాలు అంటాం కదా అట్లా తారతమ్యం కాబట్టి ఈ భూత పంచకే ఈ పంచభూతాల్లో ఇప్పుడు మళ్ళీ ఇది ఒకటి తెచ్చిపెట్టారండి దశాంశై ఈ పది రెట్లు చిన్నది పది రెట్లు చిన్నది పది రెట్లు చిన్నది ఒకదానికన్నా దీనికన్నా అది పది రెట్లు పెద్దది అది పది రెట్టి ఈ దశాంశై భూతపంచకే తారతమ్యం ఈ భేదాలు ఏవైతే ఉన్నాయో ఈ తారతమ్యం తరతమ భేదాలు ఏదైతే ఉన్నాయో ఎక్కడ ఈసారి పురాణోక్తం పురాణం చెప్పబడినవి ఏ పురాణం ఎవరికి తెలుసు పురాణత్వం నన్ను అడిగితే ఐ టల్ యూ ఫ్రాంక్లీ ఆనెస్ట్లీ ఇది ఊహా మాత్రం ఆహా ఊహా ఇప్పుడు మీరు అంటే ఏం లేదు నన్ను ఒకదానికంటే మరొకటి పది అంశములు చేత న్యూనాధికం న్యూనాధికం ఏంటి సంబంధించి న్యూన తర్వాత మళ్ళీ లేదు కదా అధికం తర్వాత న్యూనం లేదు కదా అల్పం అంటే అధికమైంది అధిక వంటి అల్పమైంది న్యూనాధికం అంటావేంటలే ఒక సైడ్ నుంచి చూస్తే న్యూనం ఒక సైడ్ నుంచి చూస్తే అధికం ఇది అర్థమైనట్లే ఎందుకు కదా ఇంతవరకు అర్థం కాకపోయింటే ఇది కాదు ఇంతవరకు అర్థమైంటే ఇదే అవుతుంది ఏమి సింపుల్ ఆకాశాన్ని సీనవు ఆకాశాన్ని పది భాగాలు చేశారనుకోండి చేయరా పిస్తానికి వస్తారు కదా పది భాగాలు ఇప్పుడు అర్థమైందే అది అంటే పిలుస్తాని ఇంట్లో పది మంది ఉంటారు అప్పుడు ఏం చేస్తాడు హాఫ్ చేసుకున్నవాడు పోయినాడు అనుకోండి ఐదు మంది పోతారు వాడు కూడా పక్క రూమ్లో పోయినా కూడా ఐదు మంది ఆకుండా వీడు పోయేటప్పటికి ఆడు పోయి ఉంటారు వాడు అది కాద ఒకటి ఏదైతే ఉందో ఆకాశం దాన్ని పది రెట్లు చేశారనుకోండి నాయన అందులో ఒక భాగం వాయువు అదన పెద్ద ఆకాశాన్ని పది భాగాలు చేస్తే స్కేల్ ఎత్తుకోబాకండి కత్తులు కటారులు వద్దు నా మాట ఏనండి ఊహ మాత్రం అంటున్నాను ఊహతో కట్ చేసేయండి పర్వాలేదు అందుకోడు ఆకాశాన్ని పది భాగాలు చేస్తే అందులో ఒక భాగం వాయువు వాయువును పది భాగాలు చేస్తే అందులో ఒక భాగం అగ్నిని పది భాగాలు చేస్తే అందులో ఒక భాగం జలాన్ని పది భాగాలు చేస్తే అందులో ఒక భాగం ఇంక చేయబాకండి అర్థమవుతుంది ఇదేంటి చెప్పండి ఇది న్యూనం ఒకదానికన్నా పది రెట్లు చిన్న పదిరెట్లు చిన్న పది రెట్లు చిన్న పది రెట్లు చిన్న న్యూనం న్యూనో న్యూనో న్యూనం న్యూనం ఇప్పుడు అధికం కావాలి కదా భూమి కన్నా పది రెట్లు జలం అధికం జలం కన్నా పది రెట్లు అగ్ని కన్నా పది రెట్లు వాయువు కన్నా పది రెట్లు అధికం ఒక అర్థమైంది అబ్బా ఇంత పెద్ద ఆకాశాన్ని స్కేల్ పెట్టి కొలిచి ఇది ఎంత అని నిర్ణయం చేసి దాంట్లో పదో అంతు ఊహ అంటే దాని అర్థం ఏంటో తెలుసా ఆకాశంలో చాలా తక్కువ స్థాయిలో వాయువు ఉంది మన అనుభవంలో లేదా ఆకాశం ఎంత ఈ కాస్మాస్ గురించి చెప్పాలంటే యూనివర్సుల గురించి ఒకసారి చెప్పారు కదా మీకు ఎంత యూనివర్స్ అనేది దాంట్లో గాలి ఎక్కడ ఆడతా ఆడుతుంది ఇక్కడే కదా మన చుట్టే కదా కొంతవరకు ఉంది స్పేస్లో అంతరిక్షంలో కొంతవరకు ఉంది తర్వాత గాలి లేదు అందుకని ఇతర ప్లానెట్స్లో పోవాలనేవాడు గాలి తీసుకొని పోతూ ఉన్నాడు అందువల్ల గాలి ఎక్కడెక్కడ ఉంది నీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయి అంగార గ్రహణం ఉందా అక్కడ పోయి మనం నివసిస్తామా సో ఎప్పుడైతే వాయువు తక్కువలో ఉందో ఆకాశం ఎక్కువ ఉందో దాన్ని చూసి దానికన్నా చాలా చిన్నది అంటే వీడి అడుగుతాడు ఎంత చిన్నది చిన్నదా అదే ఎంత పది ఎట్లు పో అంతే ఇంకేమి లేదు తగిలించుకున్న దాన్ని తొలగించుకోవడమే అందువల్ల ఊహ మాత్రం అంటున్నాను నేను పురాణం ఎక్కడ చెప్పు కూడాను పురాణం దీన్ని లెక్కలేసి చెబితే దాన్ని మళ్ళీ మన కంప్యూటర్ కూడా ఫీడ్ చేయలేము అంత వ్యవహారం ఇది అందుకని చాలా చిన్నది అయ్యా చెప్పడం కాబట్టి వాయువు అంత చిన్నది అయితే వాయువు చూడు ఎంతవరకు ఉందో అంతరిక్షంలో అగ్ని అదే అగ్ని జలము జలములో పృథివి ఇట్లా దానికన్నా పది రెట్లు పది రెట్లు పది రెట్లు న్యూనం అట్లాగే దీనికన్నా పది రెట్లు పది రెట్లు రెట్లు అధికం న్యూనాధికం ఈ విధంగా ఉన్నదని పురాణాల్లో చెప్పబడుతూ ఉంది వన్ హిరుణం ప్రకాశాత్మా పూర్వానుగతిరత్వ అస్థివన్ సత్వ శబ్వాన్స్పర్శవాన సన్మాయ్యోమ వాయువంశై యుగ్నిజోగుణం త్రత అుద్ధ్యా వివిచ్యత ఈ రెండు శ్లోకాల్లో సింపుల్ అట్లాగే ఆకాశం అర్థమైపోయింది వాయువు కూడా అర్థమైపోయింది కాకు తెలుగు ఎంత బ్యూటిఫుల్ ఏమయా నీకు అర్థమైంది నాకు ఎప్పుడూ అర్థమైపోయింది నాకు అనిపిస్తాడు నాకు ఎప్పుడో అర్థమై అది అందువల్ల అట్లా ఒక రెండు లైన్స్ అట్లా ఒక రెండు అక్షరాలు కాబట్టి నాకు అర్థమైంది దట్ ఈస్ ది ఆన్సర్ అంతే నాకు అర్థమైపోయింది అదే మళ్ళీ చెప్పు అవసరమైతే దాన్ని కూడా మళ్ళీ డిసెక్ట్ చేయొచ్చు అర్థమైపోయింది తప్ప నాకు అర్థమైంది అన్నాడు అనుకోండి నీకెందుకు అర్థం కాలేదు మనం అయ్యో నాకు అర్థమైంది ఏ నీకెందుకు అర్థం కాలేదు ఏ నాకు అర్థమైంది అర్థమైంది అంటున్నావు కదా నీకు అర్థమైంది అర్థం మై క్యాకారం చూడు భాష భాష ఎంత అందమైన భాష తెలుగు అదృష్టం ఇదంతా అందువల్ల ఈ పదాలని ఇంత తేలిగ్గా ఇప్పుడు వ్యాహతం అన్నాడు అనుకోండి మీరు చూసుకోబండి కావాలంటే ఎక్కడైనా సాంస్క్రిత్ డిస్టరీ చూడండి వ్యాహతం అనే పదానికి అర్థం దొరకదు తెలుగు డిస్టరీ చూడండి మీరు దొరుకుతుంది హతం కొట్టబడింది వ్యాహతం చక్కగా కొట్టబడింది అర్థం కదా ఎందుకంటే సంస్కృతానికి అతి దగ్గరగా ఉండేటువంటి భాష తెలుగు అతి దగ్గర తెలుగు తర్వాత ఏదైనా సరే లెస్ లెస్ ఉన్నాయి ఇదిగో వన్హి ఉష్ణ ప్రకాశాత్ వన్ అంటే అగ్ని ఎస్ ఎస్ ఉష్ణ అంటే వేడి ప్రకాశం అంటే వెలుగు కాబట్టి వేడి వేడి వెలుగు అనేటువంటివి దాని యొక్క ధర్మాలు వన్ని ధర్మ కాబట్టి ఎప్పుడైతే మనం అగ్ని అన్నామో దాంట్లో వేడి ఉంటుంది అట్లాగే వెలుగు కూడా ఉంటది ధర్మాలు అత్ర పూర్వానుగతి ఇప్పుడు పూర్వానుగతి అనువృత్తి అనుశ్యూతం ఎట్లా తెలుసా పూర్వకారణ గుణాలు ఏవైతే ఉన్నాయో అవి దీనియందు సంక్రమించి ఉంటాయి పూర్వకారణ గుణాలు ఇప్పుడు కార్యం ఏంటి మనకు వన్ హిహి కదా ఇప్పుడు అది అగ్ని కదా మనం చూస్తున్నాం కాబట్టి అగ్నిలో పూర్వం భూతాల యొక్క గుణాలు ఇప్పుడు ఎట్లాగైతే వియత్తు యొక్క గుణం శబ్దము అన్నప్పుడు అది వాయువులో మీకు కనిపించిందో అట్లాగే వియత్ యొక్క గుణము వాయువు యొక్క గుణము అగ్నిలో కనపడుతుంది అది కారణ గుణాలు మాత్రమే అంతేగాని స్వరూపం కాదు బాగా అర్థం చేసుకోండి అది అప్పుడే చెప్పాను స్వభావం కాదు స్వరూపం కాదు కేవలం గుణాలు కాబట్టి పూర్వ అనుగతి అత్ర అత్ర పూర్వ అనుగతి కాబట్టి వన్హి ఉష్ణ ప్రకాశ ధర్మ పూర్వానుగతి కాబట్టి దీని ధర్మాలు దీనికి ఉన్నాయి వెలుగు వేడి అనేది అగ్ని యొక్క ధర్మాలు అంటే ఏంలే వన్ అస్థి అగ్ని అస్థి అన్నాడు అనుకోండి అస్థి వన్ అగ్ని ఉన్నది అన్నప్పుడు ఉన్నదేమో సత్ ఉన్నదేమో సత్ ఇప్పుడు అగ్ని ఉంది కదా అగ్నిలో ఏమేమి ఉంది అనేది అగ్నిలో అయ్యా దాని ధర్మాలేమో వేడి ప్రకాశము అంతే కదా వేడి వెలుగు అగ్ని యొక్క ధర్మాలు పూర్వానుగతి కాబట్టి పూర్వం ఉండేటువంటి ఉన్నాయి చూచారా ఏది వాయువు ఆకాశము ఆహా ఈవన్ మాయా ఒక బ్రహ్మను వదిలితే మా ద మాయను రూపం మాయా ఆకాశము వాయువు వాటి యొక్క గుణాలు కూడాను దీని ఎందు సంక్రమించి ఉంటాయి పూర్వానుగతి అందువల్ల థర్డ్ లైన్ అస్థి వన్ స అంతే సెంటెన్స్ సహ వన్ అస్థిరా రివర్స్ పోతే స వన్ అస్థి స అగ్ని అస్థి అగ్ని ఉన్నది ఇంతకుముందు వాయురస్తి అన్నాం కదా అదే వన్ వన్ అస్థి దీంట్లో ఏమేమి రావాలి ఇప్పుడు పూర్వం ఉండేటువంటి అన్ని రావాలి కదా మూడు రావాలి కదా ఇదిగో నిస్తత్వ నిస్తత్వ అంటేంటి అసదృపమాయ శణం వచ్చిందే స్పర్శవాన్ అంతే అంతే క్లియరా కాబట్టి పూర్వ కారణ గుణాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఉండేటువంటి కార్యమునందు ఏం కార్యం అది అగ్ని అనేటువంటి కార్యములో అవి కూడాను సంక్రమించి ఉన్నాయి సత్ని వేరు చేస్తే అది ఇక్కడ సత్ పృథక్త పృథక్తే ఆ సత్ ఏది అగ్ని అస్థి అస్థి వన్ వన్ అస్థి అగ్ని ఉన్నది అనేటువంటి వాక్యములో సత్ని గనక వేరు చేస్తే ఆ ఉన్నది ఏదో అస్థి దాన్ని గనక వేరు చేస్తే ఇంకా ఏం మిగుతాయి నిస్తత్వ శబ్దవాన్ స్పర్శవాన్ నిస్తత్వ మాయారూపం ఉంటుంది శబ్దవాన్ ఆకాశ గుణం ఉంటుంది స్పర్శవాన్ వాయుగుణం ఉంటుంది ఈ మూడు ఏంటి మిథ్య సత్తును వేరు చేస్తే మిగిలిన కాబట్టి సద్వస్తువుని ఎప్పుడైతే వేరు చేశామో ఇంతకుముందు వాయువు ఆకాశంలాగా ఎట్లా మిత్స్ అయిందో ఇప్పుడు అగ్ని వాయువులాగా మిత్స్ అయింది వెరీ క్లియర్ వెరీ క్లియర్ ఇప్పుడు చూడండి నెక్స్ట్ శ్లోక సన్మాయా వ్యోమ వాయువంశై యుని గుణ సత్ సన్మాయ నైనా సత్ మాయా సన్మాయ సత్ అంటే ఏంటి బ్రహ్మము మాయా అసద్రూపము సత్ అంటే సద్రూపము బ్రహ్మము తర్వాత మాయా అసద్రూపము వ్యోమ ఆకాశము వాయువు గాలి అంశై వీటి యొక్క అంశములన్నీ చూడండి యుక్తశ అవన్నీ కలిసినప్పుడు అగ్నేహి నిజ గుణ రూపం అది థర్డ్ లైన్లో రూపం ఉంది చూసారా అక్కడికి సెంటెన్స్ సత్ మాయా వ్యోమ సత్ సద్రూప చైతన్యము మాయా మాయారూపమైనటువంటిది దాన్ని వేరు చేసినప్పుడు వ్యోమ ఆకాశము వాయు వాయువు అంశై ఈ అంశములన్నీ యుక్తశ ఇవన్నీ కూడాను కలిసి ఏర్పడినప్పుడు నిజ గుణ రూపం దాని యొక్క నిజగుణం స్వకీయ గుణమేంటి రూపం అగ్నికి రూపం గుణం తత్ర అక్కడ సతహ సతహ సద్వస్తువు ఏదైతే ఉందో అది తప్ప సర్వం సమస్తము ఏమిటా సమస్తము మాయా వ్యోహ అది అదే వ్యోమ వాయు ఇవన్నీ ఉన్నాయి కదా ఈ సమస్తము కూడాను బుద్ధ్యా అన్యత్ బుద్ధ్యా వివిచ్ఛతాం వీటిని చక్కగా విచారం చేయాలి ఏమని విచారం చేయాలి అది ఎప్పుడైతే సత్ అయిందో ఇవన్నీ కూడాను మిథ్యా ఇవన్నీ కూడా మాయా అస్థి అగ్ని అస్థి వన్ అన్నప్పుడు సద్వస్తువు నుండి సద్భావాన్ని మనం వేరు చేసేసాము ఇది మన అంటే అస్థి అనే దాన్ని వేరు చేశాము అగ్ని నుంచి కాబట్టి ఎప్పుడైతే సద్భావాన్ని వేరు చేసేసామో ఆ తర్వాత సత్తు వేరు చేసిన తర్వాత మిగిలినటువంటిది ఒకటి మిథ్యాత్వం ఆ తర్వాత రెండవది ఆకాశం దాని ఒక శబ్దం ఉంది లేదా ఇప్పుడు అంటుంటది కదా అగ్ని అది శబ్దమే అది మాయకేం లేదు అది వ్యక్తం కాదు అది అది ఉన్నదని అనుకోవాలి మీరు అంతే ఎందుకని ఎప్పుడైతే సత్ లేదో ఇంకా ఉన్నదేంటి మాయ అది ఉంది అంతే అది అవ్యక్తం గనక అది మాకు కాదు కాబట్టి మాయ ఉంది కానీ శబ్దగుణం ఉందా లేదా శబ్దగుణం ఉంది కాబట్టి స్పర్శందా లేదా పట్టుకొని చూస్తే తెలుస్తుంది తర్వాత బర్నాల్ ముందు బరుణ్ అయితే తర్వాత బర్నాల్ కాబట్టి వాయువును స్పర్శ కూడా ఉంది కాబట్టి ఇవన్నీ కూడాను స్పర్శ వాయువు లక్షణము శబ్దం వచ్చేసి వాస్తవానికి ఆకాశానికి వాయువుకి రూపం లేదు ఉందే అనిపించవచ్చు లోపల గ్యాస్ చేసి తిట్టు వచ్చింది అనుకోండి అప్పుడు మనిషి ఆ గుండ్రంగు ఉంది వాయువు అనొచ్చు అదే అది పొట్ట రూపం అంతేగా అర్థమైంది గాలికి లేదు కాబట్టి ఆకాశానికి లేదు గాలికి లేదు ఈ రెంటికి లేనిటువంటిది రూపం ఎక్కడ వస్తుంది అగ్నికి వస్తుంది ఈ రూపం ఏదైతే ఉందో ఆ రెండిట్లో లేనిది ఆ రెండిట్లో మూడిట్లో ఉన్నది సంక్రమించింది మాయ ఉంది శబ్దం ఉంది శబ్ద గుణం ఉంది స్పర్శ ఉంది కాని తన గుణం ఏదైతే ఉందో ఆ రూపం కూడా ఉంది ఇవన్నీ అగ్నిలో మన కనపడుతున్నాయి కాబట్టి తన నైజ గుణం ఏమో రూపం వీటిలో సత్ని కనుక తొలగిస్తే ఇవన్నీ ఉండినా ఉంటాయి ఎలా ఉంటాయి మిథ్యారూపంగా ఉంటాయి ఇది విచారం చేయాలి ఇక్కడికి అగ్ని అయితే నెక్స్ట్ తొంభై శ్లోకం జలం నెక్స్ట్ నైన్ ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణశమాదాయ పూర్ణమేవాసిష్య Omte Omte Shomte